తెలుగులో మాట్లాడే అవకాశం ఉంది అని అంటే నాకు కాస్త ఆనందం ఎక్కువ అవుతుంది ఇంగ్లీష్ కొంచెం వచ్చు రాదని కాదు మీరు కావాలంటే ఇంగ్లీష్లో చెప్తాను లేదు తెలుగులో చెప్తా లేక రెండు కలిపి చెప్తా ఏం కావాలి ప్రపంచంలో ఒక రౌణంటే కాదనే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరు నోరిప్పకపోతే ఏమనుకోవాలి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది అది తెలుగులో చేయొచ్చు కానీ నాకు చేత కాదు ఉపన్యాసం ఇంగ్లీష్ తెలుగు రెండు కలిపి ఉంటుంది తెలుగు కాస్త ఎక్కువే చెబుతారు ఎందుకంటే విషయాలు మనకు అర్థం కావాలి అర్థం ఎందుకు కావాలి గుర్తుంచుకోవటానికి గుర్తెందుకు ఉండాలి అమలు పరచటానికి అమలు ఎందుకు పరచాలి ఆ కొత్త అనుభవాన్ని ఆహ్వానించడానికి ఆ అనుభవం వల్ల ఏమవుతుంది మనం ఎదుగుతాం వీ కమప్ ఇన్ లైఫ్ ది డిఫరెన్స్ నాకు ఇవ్వబడ్డ సమయం ఒక గంట పదిహేను నిమిషాలు అనుకుంటాను ఐదు నలభై ఐదు దాకా చెప్పొచ్చు అన్నారు అడుగుతాను మీకు విసుకొస్తోందంటే ఐదు నలభై ఐదుకే మాటిచ్చినట్టు ముగిస్తాను పర్లేస్తారో పది నిమిషాలు కూర్చుంటాం బయట ఆనబడుతోందేమో తెలియదని అనుకుంటే అరదాకా కొనసాగిద్దామా మొదటి రోజు ఇట్టా చంపుతారు ఏమిటంటారా ఏమా ఐదున్నరకే ఐదు నేనే చెప్పా కదా ఐదున్నర నేను అడుగుతానని వెల్కమ్ జన్మ మనకు ఇవ్వబడింది నిరంతరం నేర్చుకోవటానికి ఈ నేర్చుకునే లక్షణం ఉన్నవాళ్లు జీవితంలో పైకొస్తారు చదివింది చాలు తెలిసింది చాలు అనే అహంభావం కళ్ళకొచ్చినప్పుడు నెత్తికెక్కినప్పుడు ప్రగతి ఉండదు సమాజానికి గతి ఉండదు స్వార్థ దృష్టితో ఆలోచించిన శిక్ష అనేది ఎందుకో మనం అర్థం చేసుకోవాలి శిక్షణ అర్థం చేసుకున్నప్పుడు మనకి కోసం శిక్షణ సాధారణంగా ఏమనుకుంటారంటే ఉద్యోగస్తులు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు మన చేతి ఇంకా బాగా నిమ్మచక్కలాగా పీండించుకోవటానికి ఎక్కువ పనిచేయటానికి మనం చెమటోడ్చటానికి వీళ్ళు శిక్షణిస్తున్నారు అని తప్పదు ఓ జీతం ఇస్తూ ఐదేళ్లకు ఒకసారి స్కేల్ ఇస్తూ ఆ తర్వాత ప్రమోషన్లు ఇస్తూ ఇన్ని ఫెసిలిటీస్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇస్తూ ఉన్నప్పుడు మీరు పనిచేయాలని ప్రభుత్వం ఆశించడం సమాజం అనుకోవటం తప్పక కానీ మీ టెక్నికల్ విషయాలు నాకు తెలియదు నేను ఇంజనీర్ని కాదు మంచినీళ్ళు తాగడం తెలుసు శానిటేషన్ బహుశా కాంట్రిబ్యూట్ తెలుసేమో తప్ప నాకు వాటర్ సప్లై మీ శానిటేషన్ డిపార్ట్మెంట్స్ తో నాకు ఏ రకమైన పరిచయం లేదు ని నేను చెప్తున్న టాపిక్ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది జీవితంలో కూడా ఉపయోగపడుతుంది ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఉపయోగపడుతుంది రిటైర్ అయిన తర్వాత కూడా జీవితాంతం వరకు ఉపయోగపడుతుంది అందుకని మనస్సును సమాయత్తపరచుకుని ఇది వెళ్లటానికి ప్రయత్నం చేయండి ఒక పది పదిహేను నిమిషాల సేపు జీవితం అంటే ఏమిటి అనే ఒక అవగాహన వస్తే జీవితం గురించి ఉన్నతమైన ఆశయాలు మన మనస్సులో మెదలనికి అవకాశం ఏర్పడుతుంది మనకేవో కష్టాలుంటాయి కన్నీళ్లుంటాయి ఎక్కడో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు తెలుగు మీడియంలో చదువు ఉండవచ్చు అతి కష్టం మీద అతి ఆలస్యంగా ఈ ఉద్యోగం వచ్చి ఉండవచ్చు ఇంట్లో పెళ్లి కావలసిన చెల్లెళ్ళో కూతుళ్ళో తమ్ముళ్ళో వాళ్ళని చదివించవలసిన బాధ్యత ఉండవచ్చు ఈ అన్ని కష్టాలు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు లేదా ఓ కష్టం ఎవరో ఊరుకు ఉంటుంది కష్టాన్ని గనక కష్టం గనక కృంగదీస్తూ గనకు ఉన్నట్టయితే జీవితంలో రవ్వంత దొరికే ఆనందాన్ని కూడా ఆస్వాదించకుండా బతికేవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కష్టానికి కష్టం ఆనందాన్వేషణకు ఆనందాన్వేషణ ఈ రెండు అవసరమైన పాళ్లలో రంగరించడానికి గనక ప్రయత్నం చేస్తే జీవితంలో ఆనందం వస్తుంది అడపాదడపా ఆనంద పాష్పాలు కాదు కన్నీళ్ళు అవునా ఏమన్నా అర్థం అవుతున్నదా సమదవుతున్నదా లేదా కాబోలరా పని అంటే ఎట్లా సమదవుతున్నది ఎందుకంటే ఇప్పుడే లిస్టు చూసినా మనం ఓజాగారి దగ్గర ఏది విశాఖపట్నం తర్వాత ప్రకాశం తర్వాత ఇంకో జిల్లా ఏమిటి కడప కడప మహూబ్ నగరు ఏది ఇంకా కరీంనగరు ఇప్పుడు మరి రాజకీయాలు నేను మాట్లాడను మాట్లాడినటంలోనే నా అభిప్రాయం మీకు తెలుసు అవునా నీకు ఎడమకన తీసేయాలా కుడికన తీసేయాలని ఎవరినో అడిగారట అదేమిటా రెండు కళ్ళు కావాలి నాకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున ఏ స్థితిలో ఉంటామో తెలియదు గాని తెలుగు వాళ్లు అచ్చులొకరు పంచుకోవడం అసంభవం అచ్చులు హల్లులు రెండు కలిసి భాష ఏర్పడుతుంది రాష్ట్రాలు రెండు కావచ్చు మరిన్ని కావచ్చు ఇంక కలవచ్చు కలవకపోవచ్చు అవన్నీ పక్కనట్టు పెడదాం నేను మాట్లాడే తెలుగులో మీకు రెండు ఛాయలు కనబడతాయి కనబడుతున్నాయా దిఖాయి రేర మహసూస్ కర్రా జీవితం అంటే ఏమిటి చెప్పండి సార్ జీవితం అంటే ఏమిటి జిందగీ లైఫ్ మంచి చెడు కలయిక మంచి చెడుల కలయిక బాగుంది చెడు ఎందుకు పెట్టాడు దేవుడు మంచి చెడు పెట్టాడు మరి చెడు పాలు ఎక్కువ ఉంది ఏమిటి అనుకుంటున్నాం సార్ చెడు పాలు కానీ మనిషి పాలు ఎక్కువ ఉంది పాజిటివ్ తీసుకుని ప్రోయాక్టివ్ అంత మంచిగా కనపడు వెరీ గుడ్ మంచిగా చెప్పిం రైట్ సో జీవితం ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి ప్రశ్నకి జీవించటం ఎలానో మనకు తెలియదు కాబట్టి తెలుసుకోవటానికి జీవితం ఇవ్వబడింది కాకపోతే పుట్టుకతోనే సమస్తము తెలుసున్నట్టయితే ఎందుకు ఇంత అవస్థపడాలి బలపం పట్టుకుని ఇన్ని వందల సార్లు అఆా రాసిన తర్వాత తుడిపేసి మళ్లీ రాయమంటే ఒక ఆఫ్రికా ఒక అమెరికా కనబడతాయి మనకి ఏమన్నా అర్థమైందా రెండు వందల సార్లు దీద్దినాం మనం మూడు సార్లు దిద్దాం తుడిపేసిన మళ్లీ రాయమంటే ఆఫ్రికా అమెరికా కనబడతాయి ఆస్ట్రేలియా కనబడతాయి ఎందుకు చెప్తున్నాను ఏమీ తెలియకుండా అమాయకంగా వచ్చినటువంటి మనం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవటానికి ఎంతో నేర్చుకుని వెళ్లాలి కాబట్టి మనకి జీవితం ఇవ్వబడింది లవ్ టు లివ్ లివ్ టు లవ్ జీవించడం ఎందుకు నేర్చుకోవటానికి నేర్చుకోవడం ఎందుకు జీవించటానికి లవ్ టు లివ్ లివ్ టు లవ్ జీవించటాన్ని ప్రేమించండి ప్రేషించవద్దు అప్పుడప్పుడు మనకు న్యూస్ పేపర్ లో కనబడుతుంది ప్రేమ పేరిట యాసిడ్ దాడులు నున్ను కత్తిపోట్లు నుమ ప్రేమ యొక్క పర్యవస్థానం అదా అసలు భగవంతుడు తన సృష్టిని ఎంత ప్రేమిస్తున్నాడు అమ్మ మనల్ని ఎంత ప్రేమించి పెంచింది ఈ అవగాహన కనుక ప్రేమ గురించి సదభిప్రాయం ఉండాలి కదా అనుక్షణము మనం ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నామనే స్పృహ మనకు ఏర్పడాలి కదా సో లవ్ టు లవ్ నేర్చుకోవటాన్ని ప్రేమించండి అందువల్ల జీవితాన్ని సరిదిద్దుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది అందుకని జీవితం మనకి ఇచ్చాడు భగవంతుడేటువంటి స్పృహ ఏర్పడుతుంది అది జీవితం యొక్క పరమార్థం దీనికి నేను ఒక చిన్న ఈక్వేషన్ తయారు చేశాను ఇది నా పాపులర్ టాపిక్ అని ఎందుకు చెప్తున్నాను పాపులర్ టాపిక్ అంటే మీరు అదేమిటది ఏ టాపిక్ ఇచ్చినా ఒక పది నిమిషాలు ఇది చెప్పకుండా ప్రొసీడ్ అవ్వను ఎందుకంటే ఒక యాటిట్యూడ్ ని అంటే వైఖరి అంటాం మనం బిహేవియర్ అంటే ప్రవర్తన మన ఆలోచనలు మన వైఖరిని మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది ఈ సత్యంగా నకర్ అయితే ఈయన ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఇలా ఈయన ఇంకోలా తెలుస్తాయి ఈయన వైఖరి ఏమిటి అసలు జీవితం గురించి నేను గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పడే నాకు నవ్వడే ఎప్పుడు కోపంగా చూస్తాడు ఎందుకు అర్థమవుతుంది ఇతరులను అర్థం చేసుకునే ప్రయత్నంలో తొలిమెట్టు మనల్ని మనం అర్థం చేసుకోవటం నువ్వు గనక నిన్ను అర్థం చేసుకున్నట్టయితే ఇతరులను అర్థం చేసుకోవటం తేలికవుతుంది అందుకని నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి ఆ నేర్చుకోవటానికి జీవితం గురించి ఒక అవగాహన ఉండాలి ఆ జీవితం గురించిన అవగాహన అంటే అర్థమేమిటంటే జీవితం స్వీయ నిర్వహణ चुड्ड अम्म सहाय अक्चे सहाय अड़ सहायू स्कूलों कॉलेजों गुर सहायार अंत करेक्टे नीव ने नी, नी का नीव निर्णयानी दाने मंत्री नीव अच्छा सिद्धपड़कते जीवित नी वैखरी प्रश्न सामधान एल इज टू टी इज क्यू इज पी इजल टू इन ईक्वे मूड मुखल का विडगोटी लैने मैं मेने अंतपमेंट मेने प्रस्ताव इवल मेनेजे अर्थमेटी समय अने्य रही मोदल मुझे इन पाइंट आफ् एंट्री अंत ना बर्मा अंत नुट मु प्रपंच నే పుట్టిన తర్వాత నేను జీవిస్తున్నాను కాబట్టి ప్రపంచం గురించి ఒక అవగాహన వచ్చింది నాకు ఏదో ఒకరోజు నేను ఖాళీ చేసి వెళ్లిపోతాను మరణం చావు అని చెప్పని మనం అంటే పుట్టుక ముందు లేని నేను చావు తర్వాత ఉండని నేను నా జీవితం అని అంటే పుట్టుక చావుల మధ్య ఉన్న సమయం కాలవ్యవధి అని చెప్పని అర్థం ద టైమ్ బిట్వీన్ ది టూ పాయింట్స్ ఆఫ్ టైం బర్త్ అండ్ డెత్ కాన్స్టిట్యూట్స్ మై లైఫ్ సో మై లైఫ్ ఈజ్ మై టైమ్ ఆన్ దిస్ ప్యానెట్ ఎర్త్ దట్ మీన్స్ లైఫ్ ఈజ్ టైమ్ దాట్ మీన్స్ ఎలిజిబుల్ టు టీ ఇది గనక అర్థమైతే తర్వాత చాలా ఈజీ స్టెప్స్ మనకి ఎలిజిబుల్ టు టీ అయినప్పుడు ఎల్ మైనస్ టి జీరో అంతే కదా రెండు సమానమైనప్పుడు దాంట్లో చోటు తీస్తే మిగులుతుంది సున్నా సమయం గనక తీసేస్తే జీవితంలో ఇంకేమీ లేదు అనుక్షణము మనం సమయాన్ని వినియోగించుకుంటున్నాము సజీవంగా ఉన్నప్పుడు ప్రాణం లేని తర్వాత సమయమేమిటి నీకు అనంతమైన సమయం ఆకాశంలో విలీనమైపోతున్నావు అప్పుడు నీకు సమయం యొక్క కులబద్దలు కాలబేబులు నీకు అక్కర్లేదు అంటే ఎల్ఇజ్ ఇక్వల్ టు టీలో ఎల్ మైనస్ టీ అని తెలిస్తే సమయాన్ని తీసేస్తే జీవితంలో మరింకేమీ మిగలదని తెలిస్తే జీవితం అంటేనే సమయం అనే ఈక్వేషన్ మనకు అర్థమవుతుంది ఎల్ఈక్వల్ టు అర్థమవుతుంది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 ఎందుక టైం మేనేజ్మెంట్ అరే లైఫ్ మేనేజ్మెంట్ రానాయన అది లైఫ్ లో చాలా ఉంది సార్ టైం ఏ పెద్ద ముఖ్యమైనది చెప్తున్నారు మీరు టైం తీసే ఏముంది ఇంకా లైఫ్ లో చెప్పు అసలు నీ లైఫే లేదు కదా అంత ప్రముఖమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఎలిజిక్టివిటీ అర్థమైనట్ైతే అను క్షణమో ఆ సమయాన్ని కే ప్లస్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ వై జగడ్ అంటే నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ విజమ్ ప్లస్ వెల్త్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ చెన్ అనుక్షణము నేర్చుకోవటానికి నేర్చుకున్నది వినియోగించుకోవటానికి ఇందాక మేడం మీకు చెప్తూ మాట అన్నారు సార్ కూడా ప్రసాద్ గారు ప్రసాద్ గారు కూడా అన్నారు టీఓటీ అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రాం కింద మేము దీన్ని భావిస్తున్నాము వీరు నేర్చుకుని తోటి సహచరులకు మీ కింద పనిచేస్తున్న వాళ్లకు అవసరం వస్తే సారి ఇలా ఆలోచించొచ్చేమోనని మీ పైన వాళ్లకు గర్వంతో కాదు ప్రేమతో మీ ఆలోచనల్ని పంచుకోవడానికి ఉపయోగపడాలి నాలెడ్జ్ సాధన చేస్తే స్కిల్ అవుతుంది ఈ తెలివి స్పృహతో జీవిస్తే యాటిట్యూడ్ వైఖరి అవుతుంది దీనివల్ల ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసొస్తుంది అది విజ్ఞానం అవుతుంది విష్టమవుతుంది ఆ తర్వాత బీ ఇష్టం డెబ్బెరాకు సంపాదించాలి సంపాదించకపోతే సంసారాలు నడుస్తాయి ప్లస్ ఎక్స్ప్రెస్ వై ప్లస్ బీ ఇష్టం దేనికి వాడుకుంటారు అది ఇందులో ఉన్నటువంటి ఆంతకం మైండ్ మేనేజ్మెంట్ భగవంతుడు మనకి శరీరాన్ని ఇస్తూ ఏం చేశాడంటే మనం కనబడుతున్న శరీరంలో కనబడదు కానీ ఉన్నట్టు మనకు ఖచ్చితంగా తెలుసు మన బ్రెయిన్ మన మైండ్ కొందరు రమ్ముతారు కొందరు రమ్మరు సోల్ ఆత్మ అని చెప్పను ఈ మూడింటికి ఒక సీమ్లెస్ కంటిన్యూటీ ఉంది కనబడుతున్న శరీరాన్ని ఉన్నదని తెలిసి కనబడని మనస్సు నిర్దేశిస్తూ ఉంటే డైరెక్షన్ ఇస్తూ ఉంటే ఈ రెండింటికి సుపీరియర్ గా ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు ఏ ఆలోచన రావాలో ఫలితమేమిటో సరే వేదాంతం అనుకుందాం అవశ్యం అనుభవం శుభ శుభకర్మ ఈ క్షణంలో ఈ ఆలోచన ఎందుకు రావాలి నీకు నేను ఈ పాయింట్ చెప్తూ ఉంటే ఈయన మనసులో ఒక ఆలోచన ఈయన మనసులో ఒక ఆలోచన అమ్మాయి మనసులో ఒక ఆలోచన ఈయన మనసులో ఒక ఆలోచన వస్తోంది నేను చెప్పింది అందరు వింటున్నారు కదా మరి అందరు వింటున్నప్పుడు అందరికి ఒకే ఆలోచన రావాలిగా గ్యారంటీ లేదు రావచ్చు లేదు రావాలని లేదు అంటే ఇంత వైవిధ్య భరితమైనటువంటి జీవితంలో ఈ వైవిధ్యానికి ప్రముఖమైన కారణం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ సరే నోరు కొడుతున్నా పర్వాలేదా సార్ ఇందులో వైవిధ్యమైన కంటెంట్స్ ఉన్నాయి బిబిల్డరింగ్ వెరైటీ ఎంత అద్భుతమైనటువంటి వెరైటీ అంటే కదిలిస్తే చాలు ఒక్కొక్కరు అగ్ని పర్వతం లాగానో మహాసముద్రంలాగానో విజృంభించగలరు అంతటి వైవిధ్యం ఉన్నప్పుడు ఇక్కడ భగవంతునిచ్చిన హార్డ్వేర్ లో మనమే సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి మంచి వైఖరి మంచి ప్రవర్తన మంచి ఫలితాలు రాబట్టే నైపుణ్యాలు మనకు కావాలి అందుకని మా ఇంటిని అంటే ఇదేం చేస్తూ ఉంటుంది చూస్తుంది వింటుంది ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ప్రధానంగా ఆలోచిస్తుంది ఆలోచనల వల్ల ఐడియాలను సమీకరించుకుంటుంది ఈ ఆలోచన అనేటువంటిది ప్రశ్నించే సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది ముందు ఈక్వేషన్ రూపంలో చెప్తే మీకు మ్యాథమెటికల్ పార్ట్ ఆఫ్ ఇట్ అర్థం వ్యాఖ్యానం తర్వాత చెప్తా టి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇందాక ఎల్ఈ ఈక్వల్ టు టీఎల్ మైనస్ టీ ఈజ్ జీరో అన్నాను కదా తెలియ అర్థమైంది అలానే టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ టీ మైనస్ క్యూ ఈజ్ జీరో ఆశ్చర్య టీ నో థింకింగ్ నో క్వశ్చనింగ్ నో లర్నింగ్ హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ లో క్వాలిటీ ఆఫ్ థింకింగ్ లో క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ లో క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ ఎల్ఇజిక్వల్ టు టీ లో ఉన్న టీని అంటే టైం ని టీజ్ టు క్యూలో ఉన్న టీతో అంటే థింకింగ్ తో అంటే సమయాన్ని ఆలోచించడానికి వాడుకున్న వాడు నేర్చుకుంటాడు సమయాన్ని ఆలోచించడానికి వాడుకోనటువంటి వాడు సమయాన్ని వృధాపరుచుకుంటాడు ఎల్ఇజిక్వల్ టు టీ కాబట్టి జీవితాన్ని వృధాపరుచుకుంటాడు అంటే నేర్చుకోవలసింది ఏమిటయ్యా అంటే ఆలోచించటం ప్రశ్నించటం ఓ చిన్న ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేద్దామా రెడీ రాత్రి నిద్రపోయినావా ఏ ఊరు వరంగల్ వరంగల్ ఎప్పుడు పొదున బయలుదేరినవేమో ఎప్పుడు బయలుదేరు అదే నేను చెప్పిన నేనేమో పొద్దున మార్నింగ్ అను పోని పో బయలుదేరావు మరి ఎప్పుడో రాత్రి బస్సు వస్తే నిద్ర సార్ బస్సులో కుదుపులాంటి అర్థం ఉన్నది కానీ పొదున వరంగల్ బయలుదేరినా అదేంటా కళ్ళు జరగా సరే పోదు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం వరంగల్ దగ్గర ఉన్నామా ఎక్స్పెరిమెంట్ రైట్ అవును ఇందాటి నుంచి శ్వాస పీలుస్తూ వదిలిపెడుతున్నారా మర్చిపోయారా ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్ ఇన్ బ్రీతింగ్ అవుట్ పూరక రేచక ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి బ్రహ్మాండం ఇప్పుడు దాన్ని ఆపలేదు కాబట్టి ఆపలేరు కాబట్టి అర్థమైంది కదా దాన్ని ఆపలేరు ఆపరు కాబట్టి చిన్న ప్రయోగం చేద్దాం ఆలోచనని ఆపేసేయండి ఏం చేయాలి ఆలోచించటాన్ని ఆపేసేయండి ఆపేసారా ట్రై చేయండి భయ ఏం అంత కుదురుతా అనుకున్నాయని అది నాకేం తెలుసు ట్రై చేయమన్నా ఇప్పుడు చేయిట్టమంటే ఎత్తుతావా లేదా ట్రై చేయి ఎందుకు ఎత్తాల్సారంటే నీ ఇష్టం ఓ ప్రశ్న అడగ ఏదో ప్రశ్న అడుగున్నా ఈజ్ కొల్ట్ షూ అంటే ఏంది అమ్మా మంచిగా పట్టినా కదా నువ్వు అట్టాడు ఏదైనా అడగచ్చు మీరు వైట్ షర్ట్ ఇందుకేసిన రూమ్ చాలేది కనబడుతున్నది కదా సరే మీ ప్రసంగాన్ని ఏ మొదలు పెడుతుంది ఏ విధంగా మొదలు అంటే ఎందుకు అన్నావా ఏ విధంగా అంటే మొదలెట్టేసిన ఇప్పుడు ఎట్లా చెప్పాలా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారంటే దానికి అర్థం ఉన్నది రైట్ ఓకే చెప్తా అమ్మా ఓ ప్రశ్న అడగండి ఏదో అడగండి మీ ఊరేదో అడగండి లేదు నా ఊరేదో నీకు తెలుసా అని అడగండి అడగటమే కదా అది ప్రశ్న ప్రశ్న అడగమన్నాను నేను నా ఉపన్యాసం ఎలా ఉంది ఆలోచించండి నేను ఇది ప్రయోగం ఏముంది ఇందులో టాపిక్ ఏమి అసలు టాపిక్ ఏంది ఏం చెప్తున్నావు నువ్వు అది ప్రశ్న ఏం టాపిక్ ఏం చెప్తున్నావు నువ్వు అది ప్రశ్న చ మీదే ఊరు అమ్మ బాగుంది ఊరు అడిగిన ఓ జిల్లా అడగలేదు నేనేదో ఊరు పేరు చెప్తే అన్ని జిల్లాల సరే ఇక స్టాప్ చేద్దాం కానీ ఒక మాట వినండి ఆలోచించటం మానేయమని చెప్పిన కదా అసలు ఆలోచించటం మానేసి ప్రశ్న లెటర్ పెడతారా మీరు యుట్ Then you have stopped thinking, how can you decide to receive my suggestion, ask a question. Decide upon a question, listen to the questions asked by others, and yourself contribute to a question. How can you do this? Do you understand what you are saying? Do you have a question? Sir, I will go. Do you have any questions? Do you have any questions? Do you have any questions? Do you have any questions? ఒక్కడ మూస్తావు రెండు మూయవాళ్ళ వేళ్ల మధ్య కలిసి చూస్తావా ఏమి నువ్వు మూసినట్టు నాకు కనబడాలా అమ్మా ఇవలే దొరికినావు నాకు మోయి కళ్ళు మోయి రెండు మూని ఇవన్ను అమ్మా అనేది సత్యం నీకేమర్థం అయింది ఇప్పుడు కళ్ళు తెరిస్తే కనబడుతుంది కళ్ళు మూస్తే కనబడదు ఆలోచన ఉంటే ప్రశ్నలుంటాయి ప్రశ్నలుంటేనే ఆలోచనలుంటాయి ఆలోచన ఆపమంటే ప్రశ్నలు ఉదయం కావు ప్రశ్నించే ఆలోచించే తత్వమే ప్రగతికి మూల కారణం లేకపోతే ఇన్ని ఇన్వెన్షన్స్ ఇన్ని డిస్కవరీస్ ఇంత నాలెడ్జి ఇంత సెటప్ ఇంత యాక్టివిటీ ఎందుకు వస్తుంది మనకి వేల సంవత్సరాల మానవ నాగరికతలో అనేక దేశాలలో అనేక భాషల్లో జరిగినటువంటి అన్ని ప్రయోగాలకు యొక్క సత్ఫలితంగా మనకి దక్కింది థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ p is equal to e ante progress is equal to pursuit of excellence pragati acchuttam sthiti utkrushtha sthiti manaka va so l is equal to t is equal to t is equal to q is equal to p is equal to e ante Life is equal to time is equal to thinking is equal to questioning leads to learning is equal to progress is equal to pursuit of excellence. L is equal to E, substituteable gravity, L minus E is 0. Life without excellence is 0. If you have to go to the next step, you will be able to come to the next step. You will be able to come to the next step. అప్పుడు శిక్షణ ప్రయోజనవంతమైనటువంటిది అవుతుంది అది పెద్దలు సంకల్పించి మిమ్మల్ని అందరినీ ఐదు రోజులు జీతభత్యాలుంటాయి టీఏడిఎలు ఉంటాయి ఇక్కడ బోధనం అది పెడతారు బానే ఉంటుంది మీకేం ఇబ్బందులు ఉండవు వచ్చి కాస్త విని పొందాయా నేర్చుకుని పొందాయా అని అంటే ఆంతర్యం ఏమిటి మీరు బాగుపడాలి మీ కుటుంబాలు బాగుపడాలి సమాజం బాగుపడాలి మన డిపార్ట్మెంట్ బాగుపడాలి ప్రపంచం బాగుపడాలి ఉదాత్తమైన ఆశయాలతో మన వైఖరి గనకు మన ప్రయత్నాలు కూడా అలానే ఉంటాయి ఓ నాలుగు చిన్న సూచనలు దీన్ని అమలు పరచడానికి ఏం నేర్చుకున్నాం మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామే ఫార్ములా ఏ ప్లస్ బి ఈజ్ స్క్వేర్ అవో పాటు ఉన్నట్టుంది ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అదా ఒక్క పాయింట్ చెప్పుని అన్ని చెప్పకు అంటే అందుకని ఏం చేయాలి రెండు తీసేసారు జీరో ఈజ్ ఈక్వల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం కాబట్టి ఏం చేయాలి లైఫ్ ని సద్వినియోగం చేసుకోవాలంటే టైం ని సద్వినియోగం చేసుకోవాలి అంతే రైట్ సో నాలుగు చిన్న సూచనలు రోజుకు రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు ఒకవైపు నాలుగు వందల నలభై నిమిషాలు వన్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కన్వీనియన్స్ కోసం అప్పో డౌండింగ్ ఆఫ్ చేస్తే 15 అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు ప్రతిరోజు పొద్దున్నే లేచిన తర్వాత వీలున్నంత తొందరగా మంచి ఆలోచనల విత్తనాలను మీ హృదయంలో మస్తిష్కంలో నాటుకోండి రీడ్ బైబుల్ రీడ్ ఖురాన్ రీడ్ భగవద్గీత reading in english reading urdu reading telugu reading any language of your choice but 1% of inputs must give 99% of results 15 nimishalu chadivinaatvanti spurtikaramaina aalochanalu vitanaalu 23 gantala 45 nimishalu prabhavopetaina jeevitham jeevinchataniki upayogapadavale adi single test maamulaga nene em jeptaanante చదవడం అని అనుకుంటు కొందరు అవునా అప్పుడు కనీసం జెండర్ జెండర్ జెండర జెండర్ జెండర జెండర్ జెండర జెండర్ జెండర జెండర్ అని అనుకోండి ఉత్సాహం అన్న వస్తాయి ఉన్న నీరసం అన్న ఏదో లాభం ఉండాలి కదా మనం చేస్తున్న పని ఏ లాభం లేకపోతే ఎట్లా రెండవది సమీక్ష పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఇది టైంలో చాలా ఎసెన్షియల్ కాన్సెప్ట్ ఏంటంటే గతము వర్తమానము భవిష్యత్తు గతం తిరిగి రాదు భవిష్యత్తు ఇంకా రాలేదు కాబట్టి అందుబాటులో లేదు ఉన్నదొకటి వర్తమానం ఈ వర్తమానాన్ని సద్వినియోగం చేయటానికి గతం పునాది అవుతోంది భవిష్యత్తు కనపడే నిర్మాణం అవుతోంది భవిష్యత్తు బాగుపడాలంటే వర్తమానాన్ని సద్వినియోగపరుచుకోవాలి వర్తమానాన్ని సద్వినియోగపరచుకోవాలంటే గతం నుంచి అనుభవాలు నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి సమీక్షించుకుంటూ జీవించాలి ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి మూడు నాలుగు నిమిషాల్లో ఆ రోజు జరిగిందంతా సమీక్షించుకోండి ఏం జరిగింది ఎవరినైనా అపార్థం చేసుకున్నానా లేక తొందరపడ్డానా పొరపాటు చేశానా ఈ తప్పు మళ్లీ నేను చేయకూడదు ఇలాంటి సమీక్ష మీకు ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ స్టడీస్ మూడవది ఏమిటంటే సజ్జన సాంగత్యం మంచివాళ్లతో స్నేహం చేయండి ఎక్కడ దొరుకుతారు సార్ మంచిోళ్లు ప్రతి డిపార్ట్మెంట్ ఏమైనా లిస్ట్ ఉంటారా దీస్ ఆర్ ది గుడ్ పీపుల్ ఇన్ మై డిపార్ట్మెంట్ అనేవన్న ఆఫీసర్ ఆయన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఏం రాస్తాడో ఆయన ఇష్టం ఆయన ఏం రాస్తాడో ఆయన ఇష్టం కానీ మనకు పిలిచి చెప్తాడా అంటే కొన్ని అనుకుంటాను సార్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాస్తున్నప్పుడు నెగటివ్ రిమార్క్స్ కనుక ఏమైనా రాసినట్టయితే పొరపాటు నా కన్సర్న్ మనిషిని పిలిచి చెప్పాలనేదో రూల్ ఉన్నట్టుంది ఉందా అంటే సార్ అదే కదా అంటే ఒక్కోసారి పిలిచి చెప్పండి మార్పు చూడండి లేకపోతే రాసేయండి ఇట్ సాల్వ్ రైట్ అనేటువంటి గవర్నమెంట్ విల్ గివ్ యూ ది అధారిటీ బికాస్ రిపోర్ట్ సిఆర్స్ అంటారు ఓకే నా పాయింట్ ఏమిటంటే సజ్జన సాంగత్యం ఎందుకు చెప్తున్నానంటే మీకన్నా కనీసం ఒక్క అంశంలోనైనా మెరుగైనటువంటి వ్యక్తితో మీరు పరిచయము స్నేహము పెంచుకోండి మీ జీవితం బాగుపడుతుంది మీకన్నా అన్ని రకాలుగా మఠస్థమైనటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే మీరు వాళ్ల స్థాయికి దిగుతారు దట్స్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ నాలుగవది సంగీతం సాత్వికమైన సంగీతం సా అయ్యో అడుగు కదా ఆ పైను నోడు లెక్కలు చూసుకుంటాడు నేను చెప్తున్నా ఇప్పుడు నీకన్నా పై మెట్టున్న నీవు చేస్తూ ఉన్నప్పుడు అదా నువ్వు అప్పుకోకపోవచ్చు కదా అని నువ్వు అంటున్నావు కరెక్ట్ ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే ఏ ఒక్క అంశంలోనైనా అని నేను సేఫ్టీ క్లాస్ అడబెట్టినా నువ్వు అది విన్లే అసమై సమధది ఇప్పుడు ఉదాహరణకు నీకు చేస్తొచ్చాయా మన ఇద్దరం ఇంజనీర్ల డిపార్ట్మెంట్ల అర్థం కాలేదు నీకు చేస్తవచ్చు నాకు టేబుల్ టెన్నిస్ వచ్చు అర్థం గాలే నేనేం చేస్తా మన ఇద్దరం కలిసి అదే వారానికి వస్తారు నువ్వు ఇంటికి వస్తా బాయి జర చేసి నాకు రోజు సాయంత్రం ఫైవ్ టు ఫైవ్ థర్టీ మనం టేబుల్ టెన్స్ ఆడదాం నేను నీకు నేర్పిస్తా అయిపోయా క్లాష్ ఏమిన్నది ఇందులో తకరారేమున్నది నీకు వచ్చింది నాకు నేర్పించు నాకు వచ్చింది నీకు నేర్పిస్తా ప్రేమతో అర్థమవుతోందా నేను చెప్పేది కనీసం ఒక్క అంశంలోనైనా మీకైనా మెరుగైన వాళ్లతో నేను చెప్పిన స్పెసిఫిక్ కండిషన్ గుర్తుంచుకోండి ఓకే రైట్ నాయ సో ఈ నాలుగవది ఏమిటి సంగీతం రోజు పొద్దున్నే సారు ఇది నా కాళ్ళకు దగులుతున్నది కాళ్ళకు తగలట మంచిది కాదంటారు మీ ఇష్టమేడ పెడతారు సంగీతం అంటే ఏంటో పాట పాడతావా ఏమంట ఏమమ్మా ఓ పాట ఓ చరణం మొదటి రోజు కదా మీకు ఇంకా కొత్త అవును డిపార్ట్మెంట్ లో ఎప్పుడైనా కలుస్తారా ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినాక మొదటిసారి కలుస్తున్నారా ఇక్కడికి వచ్చాక ఒక్క చరణం ఎవరైనా పాడతారా ఎవరు ఇంజనీర్లు పాడరేమో వింటారు అమ్మో వింటారంటైందోర కదా పాడడానికి నేర్చుకోవడానికి టైం దొరకదు తిండికి కూడా మంచిదేనయ్యా తిండి పెట్టే ఉద్యోగంలో తిండికి తీరిక దొరకనట్లు పనిచేస్తే దేశం సస్స్యా అవుతుంది ఓకే వదిలిపెట్టేద్దాం నేను చెప్పదలుచుకున్నదల్లా ఏమిటంటే హైదరాబాద్ ప్రాపర్ ఎంతమంది అంటే ఇన్ ది సెన్స్ హైదరాబాద్ ఎప్పుడో ఒకప్పుడు ఉన్నవాళ్లు చేస్తుతారా ఎవరికి హైదరాబాద్ ఏ రకమైన సంబంధం లేదా కదా పొద్దున ఏడు గంటలకు మీరు రేడియో ఆన్ చేస్తారు ఇది చాలా హాట్ గురు అని స్టార్ట్ అవుతుంది పొద్దున ఏడు గంటలకు హాట్ ఏంది మీకు అర్థమైంది ఆ తర్వాత ఓ పాటొస్తుంది ఆ తర్వాత ఓ పాటొస్తుంది చిలిపి ఊహలు ఏంటిది అలాంటివి కాకుండా సాత్వికమైనటువంటి సంగీతాన్ని వినండి నేను భజనలు వినమని చెప్పటంలే మీరు సితారు వినండి జల్తరంగ వినండి సంతూరు వినండి వీణ వినండి మీకు ఇష్టం వచ్చింది వినండి ఒక్క పదిహేను నిమిషాలు కూచుని వినక్కర్లా ధ్యానం ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు మీ ఇష్టం దానిపాటి కదా మ్యూజిక్ వినబడుతుంటుంది మీ పాటికి మీరు బ్రష్ చేసుకోవడము గడ్డం చేసుకోవడము ఏం చేసుకుంటారో చేసుకుంటారు పాయింట్ అర్థమైందా ఆ సాత్వికమైన సంగీతం అద్భుతమైనటువంటి ప్రభావాన్ని మన మనస్సుపై కల్పిస్తుంది ఈ నాలుగు అంశాలు గనక మీరు గుర్తుంచుకుంటే ఈ జీవితం ఏమిటో జీవితం గురించి మనం ఎందుకు వచ్చామో ఈ సమయం ఏమిటో ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇలాంటివన్నీ మనకు కాస్త అర్థమవుతాయి ఓకే రైట్ పవల్సిలని చెప్పి నేను అడగను అడగవలసిన అవసరం లేదు రెండో టాపిక్ అయిన తర్వాత మనం మాట్లాడాలి ఐదున్నరకు అడగానా ఇప్పుడే అడగనా అడిగేసిన అనుకోరాదు ఏం అడుగుతున్నావు నువ్వు తెలుసు కదా ఎప్పటిదాకా ఐదున్నర దాకా ఐదున్నరకు మళ్ళీ అడగమంటావు ఇంకేం పని లేదా నాకు ఏది ఐదున్నర ఐదున్నర పై ఐదా ఆరా చెప్పండి మొదటి రోజు ఇట్లా చంపుది ఎట్లా సార్ క్యాబాయ్ షుడ్ బి కంప్లీట్ అంటే అబ్బో అది గ్రంథం భగవద్గీత వ్యాఖ్యానం చెప్పినట్టుంటే అందుకే నేను అడుగుతున్నా ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చెప్తున్నాడు మీకు ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ నైన్ కి క్లోజ్ చేస్తాం ఆ తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా ఇలాంటి వ్యక్తిని యాస్కీకి పిలవకూడదు అనే ఒక రిటర్న్ తీర్మానం చేసి అటు మీ ప్రసాద్ గారికి అటు మా ఓజా గారికి శాస్త్రి గారికి కాపీలు పంపిస్తారు మీరు సరిపోను చూద్దాం నాకు తిక్కుందా తిక్కకో లెక్కంది చూద్దాం టైం మేనేజ్మెంట్ ఎనభై ఆరు ఎప్పుడైనా మీరు ప్రైమరీ నుంచి మీరు చదువుకున్న డిగ్రీల వరకు ఎక్కడైనా ఈ నంబరు విన్నరా వింటే దీని అర్థమేమిటి కవి సునే ఫోర్ ఇంటూ సెకండ్ అవునా ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ వస్తుంది అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఇంటూ చాలా ముఖ్యమైన సంఖ్య ఈ సంఖ్యలో ఏ రహస్యాలున్నాయో నాకు తెలియదు లీపియర్ కి ఒక అదనంగా ఒక రోజు రావడానికి కారణమైన త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ డేస్ నాకు తెలిసినంత మటుకు తెలిస్తే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అని ఆ డాలర్ బొమ్మ ఏం చేయను రూపీ ఉన్న బొమ్మ నాకు బొమ్మ దొరకలే ఇంటర్నెట్ అందుకని డాలర్ బొమ్మనే కాపీ కొట్టేశారు రూపాయి విలువ చూసారా ఈ మధ్య వన్ డాలర్ ఇది కొట్టు సిక్స్టీ టూ రూపీస్ సరే మన నాళ్ళకు సిగ్గులేదు అనుకోండి అది వేరే సార్ టుడే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఎస్టర్డే జారిపోతూ ఉంది టుమారో ఇంకా రాలేదు ఇది సమయానికి సంబంధించిన సత్యం కన్ఫ్యూషన్ ఒక పర్టికులర్ రిలిజియన్ లో ముఖ్యంగా క్రిస్టియానిటీలో కన్ఫ్యూషన్ కు అవకాశం కల్పిస్తారు నిజానికి ఏ మతంలోనైనా కూడా క్షమిస్తే దేవుడు నిన్ను క్షమించమని కోరితే ప్రార్థిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడనే నమ్మకంతోనే మనం వారానికి ఒకసారి గుడికెళ్లి అవునా ఈ వారం తప్పులు మాఫ్ అని చెప్పి మళ్ళా కొత్త లైసెన్స్ వచ్చినట్టు రెన్యూడ్ విగర్తో మళ్ళా సోమవారం కలిసి శనివారం దాకా తప్పులు చేస్తుంటాం మనం ఇది ఆధారపడగా ఇది అర్థమైందా అలాంటి క్షమ గురించి కాదు కన్ఫెషన్ గురించి చెబుతున్నా ఈ ప్రశ్నకి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేదానికి మీరొక్కసారి మీ మనస్సులోనే అది అవునో కాదో సత్యమో అసత్యమో నేను చెప్తున్నది ధర్మమో అధర్మమో ఆలోచించుకుని చెప్పండి ఇన్ మై పర్సూ టు గెట్ మోర్ డన్ సేవ్ టైమ్ బీ మోర్ ఎఫిషియంట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఐ హేడ్ హారిబుల్ మిస్టేక్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ మీ పనిలో మీరు ఎప్పుడన్నా పొరపాట్లు చిన్నప్పుడు చేసి ఉంటే దాని గురించి నేను మాట్లాడతాను సమయ నిర్వహణ సామర్థ్యాలకు సంబంధించి అంటే టైం మేనేజ్మెంట్కు సంబంధించి మీరు పొరపాట్లు చేసి ఉండవచ్చు అని అందరూ చేసి నమ్మకంతోనే నేను చెప్పాను మరి మీరు చేశారో చేయలేదో తర్వాత తీరిగ్గా ఆలోచించుకోండి ద మోర్ ఎంపవరింగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ దిస్ ఈజ్ దాట్ మిస్టేక్స్ రియల్లీ ఆర్ నాట్ మిస్టేక్స్ అట్ ఆల్ చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు తప్పటడుగులు వేసి కింద పడి మళ్లీ లేచి నిల్చుని అమ్మ నాన్న ప్రోత్సహించినందువల్ల మనం నడక నేర్చుకోగలిగాం మొదటిసారి పడ్డప్పుడు పెద్దవా నీకు నడకరాదు దరిద్రుడా అని అమ్మగనుక పట్టించుకోకూడదు మనం ఎప్పుడు కూర్చునే ఉండేవాళ్ళ జీవితాంతం ఇట్ వాస్ ద మానవ సహజమైనటువంటి ప్రవృత్తి గురించిన జీవితం గురించిన అవగాహన వల్ల వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల లేచి నిల్చుని మనం నడవగలుగుతున్నాం తినగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం జీవించగలుగుతున్నాం అంటే చేసిన తప్పుల నుంచి నేర్చుకునేటువంటి మనస్తత్వం కనుక ఉన్నట్టయితే ది ఆర్ రియల్లీ జస్ట్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ వాట్ నాట్ టు డూ ఇన్ ది ఫ్యూచర్ ఒకసారి తప్పు చేస్తే నేర్చుకుంటే మళ్ళా తప్పు చేయవు ఇందాక కాంటెక్చువల్గా మన వాళ్ళు అన్నారు చూడండి ప్రసాద్ గారు ఏం జీరో డిఫెక్ట్ సిచ్యువేషన్స్ అని చెప్పి మనకు తెలియదు పెద్ద ఆయన ఆయన ఆగస్టు థర్టీ ఫస్ట్ రిటైర్ అవ్వబోతున్నారు సరే మీరు ఎప్పుడు తప్పులు చేయలేదా అంటే అడిగితే బాగుండదు అంటే నా పాయితే ఏమిటంటే తప్పుల నుంచి నేర్చుకోవటం ఒక్క మంచి లక్షణం కనుకుంటే తప్పులు చేయటం తప్పు కాదు తప్పుల నుంచి నేర్చుకోకపోవటం తప్పు కాదు ఆ మానవుడు అడిగిందంటే వాడు ఏదో చేస్తాడు మనకన్నా లెసన్ కావాలి వేరే వాళ్ళకన్నా లెసన్ కావాలి Log everything you do during the day, all the 24 hours, please, in 15 minutes increments for at least one day, if not for one week. Pradhan, you have to do it now, right? 5.30. 5.30. How much do you do it now? 10.30. 10.30. How much do you do it now? 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7.8. 7. ఏది రాత్రి ఎప్పుడు పడుకున్నావు దానిమీద ఆధారపడి ఉంటుంది నా పోనీ ఎప్పుడు పడుకుంటావు యావరేజ్ నా జాగ్రత్తగా లెవెన్ ట్వెల్వ్ సెవెన్ ఎయిట్ అని చెప్పి ప్రతి నిమిషం ఆ ఎఫ్ఐఆర్ వేల నాలుగు వందలకి ఎక్స్ప్లెన్షన్ ఇచ్చిండు కదా లెక్కెట్టుకుంటున్నాడు సరే పర్వాలేదు డోంట్ వరీ ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే అది నేను ఇంటర్నెట్ కల్లి కాపీ కొట్టి ఎక్స్పాండ్ చేసినందుకు అస్పష్టంగా ఉంది అదంతానే తయారు చేయడానికి బోర్డు అంత టైం బద్దకించి చేయలేదు పాయింట్ ఏంటంటే మండే నుంచి సండే వరకు అవున ఏడు రోజులు అక్కడ పైన మనకు కాలం హెడ్డింగ్స్ గా భావిస్తే రోలల్లో మీరు లేచిన క్షణం ఎప్పుడో యావరేజ్ ఆరు గంటలకు అనుకుందాం ఆరు నుంచి ఆరు పావు నుంచి ఆరున్నర ఆరున్నర నుంచి ఆరు ఇట్లా పదిహేను నిమిషాల యూనిట్స్ కింద లేచిన ఆరు గంటల నుంచి రాత్రి పదకొండో పన్నెండో పడుకునేంత వరకు ఒక్కొక్క గడి నిర్మించుకోండి నిర్మించుకుని ఏం చేయాలి ఆ పదిహేను నిమిషాల లో ఏది ప్రధానంగా మీరు చేశారో దానిని అక్కడ ప్రస్తావించండి ఉదాహరణకు పొద్దున్నే లేచి బ్రషింగ్ చేసుకుని మంచి నీళ్లు దాగి స్నానం చేసి ఇరవై రెండు నిమిషాలైంది రెండిట్లో మీసాల బ్రాకెట్ పెట్టి రాసుకోండి మీకు అర్థమైందా ఎనైసి ది మూమెంట్ యు డూ దిస్ థార్ట్ ఆఫ్ ఎనాలిసిస్ రైట్ ఏ జర్నల్ రాత్రి పడుకోబోయే ముందు చిన్న నోటు పుస్తకంలో ఈ రాజు వంకాయ కూరకున్నాను ఆ సినిమాలు తీసాను అది కాదు రాయాల్సినటువంటి టైం మేనేజ్మెంట్ కు సంబంధించి దిస్ గివ్స్ యుయర్ ఆపర్చునిటీ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ డే ఇందాక చెప్పా సమీక్షించుకోవడం అనేటువంటిది మంచి అలవాటు వై డూ దిస్ ఇట్ ఇస్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం అదే టైం లేక చూస్తుంటే అన్న భోజనానికి కూడా టైం లేదని భోజనానికి టైం లేదంటే భోజనం సేవ్ చేసినప్పుడు రాసుకోమంటావా వేరే వాళ్ళు చూస్తే అనుకుంటారు అమ్మ అరగంట తింటున్నాడా అని అనుకోరు ఒక నాలుగు నిమిషాల్లో ఇట్లా కుక్కుకుంటూ కొందరు ఏం చేస్తే తెలుస్తా పాపం అర్జెంట్ పన్నుంటాయి ఎమర్జెన్సీస్ ఉంటాయి ఏదో మన కేదార్నాథ్ లో ఫ్లడ్స్ వచ్చినట్టున వాడు పాపం అక్కడ చచ్చిపోయిన అదృష్టవంతులు వాళ్ళ సంగతి కాదు ఆ సేవ చేయడానికి వెళ్లిన మన మిలిటరీ వాళ్ళు వాళ్ళను వాళ్ళు ఎవరైనా తిన్నరా ఎప్పుడు తిన్నరు వేడిగుండేనా ఛాయ్ దొరికిందా ఎవరైనా అడుగుతారా వాళ్ళని వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏం టైం మేనేజ్మెంట్ చేస్తుండో నాకైతే తెలియదు బియాండ్ మై కాంప్రిహెన్షన్ అండ్ ఇమాజినేషన్ సో ఇది అవునా కాదా అని చూద్దాం టైం మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ బట్ ఇట్ ఇంప్లాయ్స్ దట్ వీ క్యాన్ మేనేజ్ టైం బట్ వీ అఫ్ కోర్స్ వీ కాంట్ వాట్ వీ రియల్లీ లర్న్ ఈజ్ హౌ టు మేనేజ్ బండి డ్రైవ్ చేస్తావా ఆ స్టీరింగ్ వీల్ ఎట్లుంటుంది గుండ్రంగా ఉంటుంది స్కూటర్కి ఏమో హారిజాంటల్గా ఉంటుంది ఏదైనా అది దాన్ని కంట్రోల్ అనా అంటే నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు ఆ రోడ్డు జరిగిట్లు అనుకో అవునా నువ్వు ఇడు చిప్తావా ఇటు చిప్తావా చక్రం విడుచిపుతావు నీకు అర్థమవుతుందని చెప్పేది నీ బండి నీ మాట వినేటట్లు అది యంత్రం దానికి బుద్ధి లేదు నీ అనుభవం వల్ల నీవు దాన్ని నియంత్రిస్తున్నావు నిర్వహిస్తున్నావు నీకు అనుగుణంగా ఉండేటట్టు ప్రయాణం చేస్తున్నావు ఏ వేగంలో చేయాలో స్పీడ్ బ్రేకర్ వస్తే గంతులు వస్తే ఆగాల మంచి కూడా గంధాన్ని నలుచుకుంటూ పో ఇవన్నీ నువ్వు చేయగలుగుతున్నావు మామూలుగా మేనేజ్మెంట్ అంటే అది ఇప్పుడు నేను ఇందాక స్వీయ నిర్వహణ సామర్థ్యాలు సెల్ఫ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నాయి అట్లా మేనేజ్మెంట్ అంటే దాని అర్థం అది మరి ఇప్పుడు టైం ని నువ్వు మేనేజ్ చేయగలవా అంటే సూర్యుడు ఎవడైనా తొందర ఉడే తొందరైంది నీకు అని ఆగు అనగలవా తొందరగా నడు అనగలవా ఎందుక ఇరవై నాలుగు గంటలు మనకు గంట తగ్గించుకుందాం ఇరవై మూడు అనగలవా నీకు ఇరవై నాలుగు గంటలు చాలటం లేదు సార్ ఇరవై ఆరు మినిమం మాకు అని అనగలవా నువ్వు అంటే పోనివ్వడ వింటాడా అవుతా ఏమీ కాదు కదా మరి ఏమీ కానప్పుడు టైం మేనేజ్మెంట్ ఎట్లా అంటవాయను అమ్మా ఉన్న టైం ని యూజ్ చేయటం అంటే దేవుడు అందరికీ నిష్పక్షపాతంగా అదే ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ముసలాళ్లకు ఇరవై నాలుగు గంటలు పడుచోళ్లకు ఇరవై గంటలు పుట్టిన పాపాయి కూడా గంటలు వినియోగించుకోకుండా ఏం చేయతావు నువ్వు యూ కాంట్ హెల్ప్ అట్ యూజ్ ఇట్ కదా వెదర్ యు ఆర్ ఎస్లీప్ యాక్టివ్ ఎంటర్టైనింగ్ డూయింగ్ ఎనీథింగ్ సేమ్ ట్వంటీ అవర్స్ టు ఎవ్రీ కదా అందరికీ సూర్యోదయం అదే సమయం అందరికీ సూర్యాస్తమయం అదే సమయం మరి ఈ విషయంలో నిర్వహణ ఏమిటి मेनेजे निर्वहण निर्वहण निजातपरचम मेनेज आंतरअाम टाइम मेनेज गोल सैटिंग की सन्नीत संबंध जीवितोल वाइम मेनेज असर జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నటువంటి వాడికి టైం మేనేజ్మెంట్ అవసరం ఎప్పుడైనా సార్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మీకు మూడు రోజులు రిపోర్ట్ కంప్లీట్ చేయాలా అని చెప్పిండు అంటే రోజుకు ఒక ఆరు గంటలు పనిచేస్తా మూడు ఆరు పద్దెనిమిది గంటలు కానీ ఏదో ఇరవై గంటలు పట్టేటట్టున్నది ఓ అరగంట ముందు రావాలా గంట లేట్ కూర్చోవాలా అని క్యాల్కులేట్ చేసుకునే గోల్ అంటూ ఒకటి ఉంటే టైము మేనేజ్మెంట్ అవసరమవుతాయి ఏమీ చేస్తాడు మూడు రోజులు అయినాక చేయకూడదు ఏమైనా అవలేదు చేసుకో నేను తోదలుంటే నువ్వు చేసుకో నన్ను అడుగుతో పోయింది ఏం సార్ ఇంత కష్టపడుతున్నాము మీరు కనుక ఎక్కువ టిక్కా టిక్కాను నక్రాలు చేసిందా అసలు నేను కంప్లైంట్ చేస్తా మా యూనియన్ కి అప్పుడప్పుడు వినరు ఈ మాటలు అవధాని చెప్తున్నానా కరెక్ట్ ఎంత కరెక్ట్ అంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు అంత కరెక్ట్ అవునా సరే పోని అంటే ఈ గోల్ సెటింగ్ అంటూ గనకు ఉన్నట్టయితేనే టైం మేనేజ్మెంట్ విలువ ఉంది హవ్ రిలేటెడ్ టు మై పర్సనాలిటీ దేవుడు నీకు ఆకారం ఇచ్చాడు జన్మిచ్చాడు రూపం ఇచ్చాడు తెలివిచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు పని ఇచ్చాడు ప్రవర్తన ఇచ్చాడు ఇవన్నీ కలిస్తే నీ వ్యక్తిత్వం నీవు వ్యవహరించే తీరుడు బట్టి నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకునే అవకాశం ఇతరులకు ఉంటుంది నువ్వు మరీ నిదానంగా నడుస్తున్నావా మామూలుగా నడుస్తున్నావా నీ టేబుల్ ఎలా ఉంది నీట్గా ఉందా లేక అన్ని ఎక్కడెక్కడ చిందరవందరగా ఉన్నాయా ఓ ఇరవై కాగితాలు ఇచ్చి సెట్ చేసి పిన్ అంటే ఉదాహరణకి లేక మీరే కొడితే అది అడ్డదిడ్డంగా ఉన్నాయా లేక కరెక్ట్ గా సెట్ చేసి వర్టికల్గా ఒకసారి హార్డ్జ్ సెట్ చేసిన తర్వాత కార్నర్ లో చక్కగా బాగా స్టిచ్ వేస్తున్నా అది చూస్తే తెలియటంలా మనకు మనిషి గురించి ఇతరుల గురించి మనం ఎలా గ్రహించగలుగుతున్నామో ఇతరులు మన గురించి అలా గ్రహించగలుగుతున్నారనే స్పృహ మనకి ఎందుకు లేదు సమయాన్ని చక్కగా నిర్వహించుకుంటే మన పర్సనాలిటీ గురించి ఇతరులకు చక్కగా అభిప్రాయం వస్తుంది ట్వంటీ అవర్స్ అండ్ సో మచ్ టు అచీవ్ ఒక్కో సందర్భంలో ఇరవై గంటలు చాలా వినిపిస్తుంది ఒక్కో సందర్భంలో అబ్బా ఇంకా ఒక రోజుందా సెటింగ్ గోల్స్ అండ్ అచీవింగ్ దెమ్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ కెన్ యూ స్టాప్ టైం బ్యాటరీ తీసేస్తే గడియారం అవుతుంది అది స్టాపింగ్ టైం కాదు అసలు టైం ఎట్లొచ్చింది ఆయన తెలియక అడుగుతా ఏం సార్ టైం ఎట్లా టైం ఏంది అసలు టైం అంటే మనం ఎట్లా ఫిక్స్ చేసినాం సూర్యాస్త సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు ఎక్కడ ఉదవిస్తాడా నీ చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుదవిస్తాడన్న భ్రమేందుకు నీకు గోల్ గోల్ తుంఫిర్రే భూమి గుర్రంగా తిరుగుతున్నది అవునా కదా భూమి తిరుగుతుంటే సూర్యుడు దవిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు ఆయన ఎందుకు దోగిస్తున్నాడు పక్కగా ఉన్నాడా కదలకుండా సూర్యుడు అస్తమిస్తున్నాడా నీకు చీకటి అయితే ప్రపంచానికి చీకటి ఎందుకు అవుతుంది ప్రపంచానికి చీకటి అంటే చంద్రుడు భూమి వైపు చూస్తూనే ఉంటాట అంటే చంద్రుడు గుడ్రంగా తిరగాడు మీకు అర్థమైందా చంద్రుడులాగానే భూమి కూడా గనక నిరంతరము సూర్యుడి వైపే గనక చూస్తూ తిరుగుతూ ఉన్నట్టు పగలు రాత్రి ఉదయం అస్తమానం ఉండేవి కావు అందువల్ల సూర్యోదయం సూర్యాస్తమానం అనేటువంటిది మన భ్రమ గాని భూమి తిరుగుతూ ఉన్నందువల్ల భూమి తిరుగుడు వల్ల సూర్యుడు ఇస్తున్నట్టు భూమి తిరుగుడు వల్ల సూర్యుడు అస్తమిస్తున్నట్టు అనుకోవటం వల్ల సమయం అనే కాన్సెప్ట్ వచ్చింది మనకి క్లియర్ కన్ఫ్యూజ్ చేసిన ఈవన్ ఎందుకంటే మనకు తెలియని విషయాలున్నాయని తెలుసుకోవడానికి పనికి వస్తుంది అంతే క్యాన్ యూ ఫాస్ట్ ఫార్వర్డ్ టైం క్యాన్ యూ రీవైన్ టైం అదేదో టైమ్ మిషన్ లాంటి సినిమా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ వస్తే చూడు అందులో పనికి వస్తుంది మనకు అంతే అంతకుమించి మన చేతులు లేదు అసలు ఏందయ్యా ఈ టాపిక్ టైం మేనేజ్మెంట్ ఈజ్ అట్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ ప్రాక్టీసెస్ స్కిల్స్ tools and systems that work together to help you to get more value out of time. Shri Sala, Tene Unadi. Unko Oda Antle Unchimam. 99.9 En Ucce Sindi. Itkla Tene Swabha Omalla Inka Samnagha Dharaga Ustun Nadi. Quenta Ne Di Shesta Va. Atla Ne Kaase Patkunta Va. Akari Drop Guda Gawal Na. ఆ తర్వాత వీలుంటే స్పూన్ పెట్టావు లేకపోతే వేలు పెట్టి నాకేస్తాం అవునా మంచిగుంటే తీయగా అదే వేరే వస్తువు వరై కడుగు థోమో అని అంటాం తేనే అది అమృతమైతే అర్థమైందనుకుంటా ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా మోర్ వాల్యూ అవుట్ ఆఫ్ యువర్ టైం విత్ ది ఏమ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ జీవితం యొక్క నాణ్యతను అభివృద్ధి పరచకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఏర్పరితనము తెలివి పనిముట్లు వీటికి కోసం ఇట్స్ అ బ్రాడ్ సబ్జెక్ట్ దట్ కవర్స్ మెనీ డిఫరెంట్ ఏరియాస్ ఫ్రమ్ అవర్ డే టుడే యాక్టివిటీస్ అండ్ ఇస్ లింక్డ్ టు అవర్ గోల్స్ ఫైవ్ మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టైమ్ మేనేజ్‌మెంట్ ఏంటంటే ప్లానింగ్ అండ్ గోల్ సెట్టింగ్ ప్రణాళికా రచన లక్ష్య నిర్దేశము లక్ష్యాలని సాధించడం మేనేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దాటించి నేను అదే చెప్తున్నా అందుకే నేను సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం మేనేజింగ్ యువర్ టైం అంటే యువర్ లైఫ్ ఈజ్ యువర్ టైం కాబట్టి మేనేజింగ్ యువర్ సెల్ఫ్ కి మేనేజింగ్ యువర్ టైఫ్ కి అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది మరి మనం ఒక్కరే గనక ఒంటరిగా ఈ అండమాన్ దీవుల్లోనో గనుంటే ఈ టైం ఎందుకు మేనేజ్మెంట్ ఎందుకు భాష ఎందుకు భావం ఎందుకు బట్టలు ఎందుకు తిక్కలు ఎందుకు ఇవే ఉండవు సమాజంలో ఉన్నందువల్ ఇవన్నీ అవసరం అవుతాయి ఈ కట్టుబాట్లు ఈ ఆచారాలు సమాజంలో ఉన్నందుకు అవసరం అవుతాయి అందుకని డీలింగ్ విత్ అదర్ పీపుల్ ఇవంతా ఎందుకంటే గెట్టింగ్ రిజల్ట్స్ ఐఎమ్ అకౌంటబుల్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ నమఖరే కాం కర్కే బతాన పడతా ఎన్ ఎక్స్పెరిమెంట్ దైస్ ఫస్ట్ అండ్ దెన్ గెటింగ్ టు ది డీటెయిల్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్ ఈస్ టు హెల్ప్ అస్ టు డూ మోర్ in the time we have, so that we can have more of the life we want and live more. Jeevita vante samayanga avati, samayay nirvahana samarchhalu penchukunte jeevita nlo ananda vekkuo avtundi. Time wasted is life wasted. Time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized and cheped. Jeevita nlo ananda vekkuo pundal never kenipin chadu? అందరికనిపిస్తుంది ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎక్కడ మొదలెట్టాలో తెలియదు ఒక్కొక్క నడితే ఒక్కొక్క విషయం చెప్తాడు అవన్నీ మనకు పనికొస్తాయో పనికిరావో మనం వాడుకోవాలో వాడుకోవద్దో మనకు తెలియదు ఇంత కన్ఫ్యూజన్ లో ఉంటాం మనం టైం మేనేజ్మెంట్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ టైమ్ ఫర్ ద రైట్ థింగ్స్ విచ్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ నో రియలైజ్ అండ్ ప్రాక్టీస్ సేయింగ్ నో టు ఇన్కాన్సిక్వెన్షియల్ థింగ్స్ ఏది అవసరమో తెలిస్తే దానికి సమయం కేటాయించాలని ఏది అనవసరమని భావిస్తామో దానికి అంటే ప్రాముఖ్యత లేనటువంటి అంశాలకి సమయాన్ని తగ్గించుకోవాలని ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పళ్ళు మంచిగా ఉండాలి కదా ఎంతసేపు తోముతావు చాలా నువ్వు డెంటిస్ట్ దగ్గర పోయినావు అనుకో హే పది నిమిషాలు అక్కర్లేదండి ఫైవ్ మినిట్స్ తోమితే చాలు అని ఆయన అర్థం కాలే అందా ఆరు నెలలకు నువ్వు ఆయన దగ్గరికి మళ్ళపోయినావు ఏమంటే నేను అందుకే చెప్పినాను నా దగ్గరకు వస్తావా నాకు తెలుసు అదే గనక డాక్టరు పది నిమిషాలు దోమాలయ్యా అంటే ఏం దోమతాం సార్ పది నిమిషాలు అంటే మంచిది అంటాడు నీ తెలివితేటలతో నువ్వు పళ్ళు దోముకోవాలా చిగుళ్లు తోమాలా లోపల భాగాన్ని తోమాలా పైన అంగటి అంటారు ఆ అంగటిని తోమాలా అసలు నిజానికి పళ్ళు ఎమ్ముకోలు ఆ ఎముకలకు బలం రావాలంటే చిగుళ్లకు బలం కావాలి చిగుళ్లకు బలం కావాలంటే చిగుళ్లను తోమాలి మీరు అప్పుడన్నా గమనిస్తే ఎవరన్నా నవ్వినప్పుడు నవతరా సార్ ఆఫీస్లో అంటే నాకు దేవరు నవ్వినప్పుడు చూస్తే పళ్ళు తెల్లగుంటే చిగుళ్ళు అలగుంటాయి తోమడం లేదని తెలుసుకోక అర్థమైందని చెప్పేది ఇప్పుడు పక్కనాళ్ల పళ్ళు చూడకండి బాగుండదు నీ మామూలు శరీరపు రంగుతో కలిసిపోయేలా నీ చిగుళ్ళు ఉంటే నువ్వు చిగుళ్లు కూడా తోముతున్నట్టు లెక్క అలా గనక లేకుండా నీ శరీరపు రంగు కన్నా ఎక్కువ నల్లగా గనకు ఉన్నట్లయితే నువ్వు పళ్ళు దోగుతున్నావు కానీ చిగుళ్ళు తోవటం లేదని చిగుళ్ళు తోగుతూనే పళ్ళక ఆరోగ్యమని అర్థం చేసుకోవాలి మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ అర్థమైందా పళ్ళు దొంగదానా నేను మంచిగా తోమన్నా మంచిగా ఇట్లా అంటే పైన ఫౌండేషన్స్ పై పళ్లకు పైన ఫౌండేషనా కింద పళ్ళకు కింద ఫౌండేషనా ఊర్ధమూల మతషాకి అని అనొచ్చా సార్ కూడా కింద ఫౌండేషన్ ఎందుకు లేదు ఉండటానికి వీలేదు కాబట్టి కింద పళ్లకు కింద ఫౌండేషను పై పళ్లకు పైన ఫౌండేషను ఆ రెండింటి దగ్గరకు అర్థం చేసుకుంటే మనకు జీవితం అర్థం అవుతుంది అందుకోసం అవునా డూ యూ లైక్ టు హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా అవర్ ఎవరికొద్దో చేయతే అన్నారు ఏం చేసుకుంటాం సార్ ఇప్పటికే కష్టాలున్నాయి ఇక ఇరవై గంటలు ఏడవాళ్ళన్నా మేము ఇరవై గంటలు ఏడవడానికే పురుస సరిపోవటం లేదు ఇరవై గంటలు ఏడు గంట దా హునా నక్క నక్కో అదే వా సార్ మీకు ఏం చేస్తారు సార్ కావాలన్నప్పుడు కొన్ని అడిగే హక్కు నాకున్నది ఏం చేస్తావా గంట ఎక్స్ట్రా ఇప్పుడు నేను గంట కూర్చోబెట్టాను భావి మిమ్మల్ని ఫైవ్ ఫార్టీ ఫైవ్ కో అది నీకు గంట ఎక్కువ ఇస్తే పూజ చేస్తావా భజన చేస్తావా సంగీతమా డాన్సా ఫ్రెండ్సా పేకాటనా ఏదో ఉంటది కదా ఏదో మనసు ఉంటుంది కదా గంట ఎక్స్టార్ట్ చేస్తా అంటావు కదా చెప్పు అక్కడ చెప్తామా సార్ పబ్లిక్గా పబ్లిక్ చెప్పేవే చెప్ప చెప్పని ఉంటే చెప్పకు యూ విల్ స్పెండ్ రీడింగ్ లెర్నింగ్ అని అర్థం పోదు నీ ఇష్టం వచ్చింది ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఉదాహరణకు దేవుడు గనక మీకు ప్రత్యక్షమై నాయన నువ్వు చాలా బుద్దిమంతుడుగా ఉన్నావు ఏడు నుంచి ఎనిమిది వరకు గడియారం తిరిగిన తర్వాత నిజానికి ఎయిట్ పాయింట్ జీరో వన్ అవ్వాలి కదా అవ్వదు ఏడవుతాది మళ్ళా నీకోసం స్పెషల్ గా శాంక్షన్ చేస్తున్నా నీ ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు గంటలు అవుతాయి ఈ రోజు నుంచి ఆ గంటని ఎలా వినియోగించుకుంటావో వినియోగించుకోమనమని దేవుడు చెప్పాడు సరే నువ్వు ఏదో చదువు అంటున్నావు ఒక ఆయన సంగీతం అంటాడు ఒక ఆయన ఏదో ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు ఒక ఆయన పూజ చేసుకుంటా అంటాడు ఒకయన వాకింగ్ ఎక్స్ట్రా చేస్తా అంటాడు వాళ్ళని కదా ఈ రోజు ఎట్లా సంపాదించాలి ఎక్స్ట్రా అవర్ సీక్రెట్ బీ చేతుల్లోనే ఉంది క్లుప్తంగా చెప్పేస్తాను నేను ఉదాహరణకి అదే దేవుడు గనకొచ్చి ఏదా నేను ఇంత తెలివితేటలిస్తే ఏం చేస్తున్నావు నువ్వు ఇరవై నాలుగు గంటలు నీకు దండగా ఆయన కావాలంటే ఆ గంట ఆయనకు ఇచ్చేస్తా గానీ నీకు ఇరవై గంటలు ఇస్తానని అన్నాడు అనుకో అనుకో అప్పుడు ఎక్కడెక్కడో కత్తిరేయాలి మనం ఎడిట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఉదాహరణకు నువ్వు రోజు అరగంట వాకింగ్ చేస్తున్నట్టు అయితే ఇరవై నిమిషాలే చేస్తా బి పది నిమిషాలు దేవుడికి దానం చేయాలి నేను అవునా పది నిమిషాలు పళ్ళేం దోముకుంటాము ఐదు నిమిషాలే దోముకున్నాను ఐదు నిమిషాలు పళ్ళ నుంచి ఇస్తాను ఇరవై నిమిషాలు స్నానం చేసే పోతు నిమిషాలే స్నానం చేస్తాని ఇక్కడో ఐదు అక్కడో పది ఇక్కడో పది అక్కడో ఇరవై చేసి పోనీ అరవై నిమిషాలు చేసిన ఆయన అడిగినావు కదా తీసుకోవద్దంటే వింటావా అని అడిగి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ట్వంటీ ఫోర్ 23, 24 ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ అని తెలుసు కాబట్టి మానేసే పనుల లిస్టు మీకు తెలిసింది కాబట్టి మానేయండి మీ ట్వంటీ ఫోర్ విల్ బికమ్ ట్వంటీ ఫైవ్ కన్ఫ్యూజ్ చేసిందా అర్థమైందా మీ చేతిలో ఉన్నది ఏది మానేయాలో నిర్ణయం చేస్తే ఇన్కాన్సిక్వెన్షియల్ థింగ్స్ సమయం మిగులుతుంది ఆ మిగిలిన సమయాన్ని ఏది ఉపయోగమో దానికి వినియోగించు ఆనందం ఎక్కువవుతుంది కన్నీళ్లు తగ్గుతాయి అది అందులో ఉన్నటువంటి రహస్యం అన్నమాట అవునా జాబ్స్ వీ లవ్ టుడు జాబ్స్ వీ నీట్ అనేటువంటి క్లాసిఫికేషన్ కనుక మనకు ఉన్నట్టయితే ఓ పెద్ద లిస్ట్ ఉన్నది చేయాల్సిన పనులు ఎన్నుంటాయి మస్తుంటాయి ఆఫీస్ పనులు పర్సనల్ పనులు ఇంటి పనులు అమ చెప్పినవి నాన్న చెప్పినవి ఓ మస్తుంటాయి అవన్నీ పెద్ద లిస్ట్ తయారవుతాయి దీన్ని ఏం చేయాలి మనం ఫిల్టర్ చేయాలి ఎట్లా చెయ్యవసరం లేని పనులు చెయ్యవలసిన పనులు చేస్తే బానే ఉంటారు కదా నాకు ఇష్టమైన పనులు అని మూడు కేటగిరీస్ కింద వాటిని క్లాసిఫై చేసుకోవాలి ఎప్పుడైతే మూడు కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తావో చేయవలసిన అవసరం లేని పనులు బానేయి ఏమి చేయాలో దీన్ని కాన్సన్ట్రేట్ చేయి నీకు ఇష్టమైనవి అంత అవసరం లేనివి ఐ లవ్ టు డూ ఇట్ డోంట్ వర్ డోంట్ డూ ఇట్ ఆర్ డిలే డూయింగ్ ఇట్ ఈ రహస్యం గనకు అర్థమైతే సమయ నిర్వహణలోని ఆంతర్యం మనకు అర్థమవుతుంది మన సమయాన్ని దొంగలించుకునేటువంటి వాళ్ళు కొందరున్నారు ఆ దొంగలెవరు టీవీ రేడియో సెల్ ఫోన్ క్యూలలో బస్సు కావచ్చు సినిమా టికెట్ కావచ్చు ఏదైనా సరే ట్రాఫిక్ టెర్రర్ ట్రాఫిక్ జాములు వ్యవహారం ఈమెయిల్స్ ఇంటర్నెట్ ఉన్నటువంటి వాళ్ళు అబోయ్ ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు అవన్నీ చూస్తూ వింటూ కూర్చుంటారు కాబట్టి టైం పోతూ ఉంటుంది వాళ్ళకి మరి బీఎఫిషియెంట్ అండ్ ప్రొడక్టివ్ అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఉదాహరణకు ఒక పర్టికులర్ డెసిగ్నేషన్ లో నీకు ఒక లైఫ్ స్టైల్ అలవాటైంది ఓ మూడేళ్ల తర్వాత నీకు రెస్పాన్సిబిలిటీ పెరిగి ప్రమోషన్ ఇస్తారు ప్రమోషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు ఐదుగురి మీద పని చేస్తూ ఉంటే బహుశా పదిహేను మంది దగ్గర నుంచి నువ్వు పని చేయించుకోవాలి రిపోర్ట్స్ చూడాలి అదగా ఇది అడగాల ఫోన్లో చెప్పాలి హా టూ టెన్ చెప్పని మరి నీ సమయ నిర్వహణ సామర్థ్యాలు ఆ దశకు కావలసినవి ఇప్పటి నుంచి నేర్చుకోకపోతే అప్పుడు తట్టుకోలేకపోతావు పాయింట్ అర్థమైందా మనకేదో ఒక పదేళ్లకు ప్రమోషన్ రాదు పని పెరుగుతుంది కదా పనిచేసే ఉషారి ఉండొద్దు ముగ్గురు దగ్గరే నువ్వు పని చేయించుకోలేకపోయినవనుకో ముప్పై మంది మీద ప్రమోషన్ వస్తుంది ఎట చేస్తావు వాళ్ళు ఆడిస్తారు నిన్ను అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్గనైజ్ యువర్ ఫైల్స్ అండ్ ఆఫీస్ సప్లైస్ వెల్ కొందరు ఆఫీసులో అప్పుడప్పుడు పోతుంట పని మీద అన్ని కాగితాలు ఫైళ్ళు అన్నీ ఉంటాయి ఆ పెన్ ఏదో తీసేదో రాసిండు అది ఏదో ఎన్నికిందనో పోతుంది పెన్ను పెన్ను పెన్ను పెన్ను పెన్ అని ఎత్తుకుతూ ఉంటాడు ఎప్పుడైనా చూసిండు ఆఫీసుల మీకు కూడా అవుతుంది అదే కాకుండా చూడు అన్నాడు అంటే ఏది ఏం సింపుల్ పెన్ స్టాండ్ పెట్టుకో అయితే పెన్ స్టాండ్లు ఉండాలి లేక జోబులు ఉండాలి ఫైళ్ల మధ్య ఎందుకుంటుంది సమయం మిగలే మీకు అర్థమవుతుంది చెప్పేది A place for everything and everything in its place. Materials management willrer an study of a concept. Since i mean skud you'll find some mala stores... They are dont sleep's going, What do you hear? Skyra22. It's <laughs> gone to think of thereby what you started. You died and did someone come to your´sicit for their sights. Didn't you see it? They were more liked... You didn't move down to the strivous. David mío. పిలుస్తున్నాడు అడుగుతున్నాడు ఇతరులని యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ థింగ్స్ అవునా యూజ్ డివైసెస్ దట్ సేవ్ టైమ్ సెల్ ఫోన్ లేకముందు ఏమయ్యేది చచ్చినట్టు పక్ష రిక్షణకు పోయి మనం వెళ్లి ఇదని ఇప్పుడు కొట్టుతున్నాం ఇమెయిల్ పంపించేస్తున్నాం కదా లేకపోతే బెల్లుగొట్టి మన మన జీతం ఎక్కువ జీతం తక్కువ ఏం చేస్తున్నాం మనం బెల్లుగొట్టి రమణ చెప్పాను రమణి చెప్పు సేవింగ్ టైమే కదా all that that helps you to save time you must practice it and that is going to save your time procrastination ante vaayida vesetundi manasthattvam putting off important activities for some trivial ones ipude edo udaharane rendu works unnai aa meeku entha mandi baasulu okade untaru le sadharananga district level oppu iddar untara district lo iddaru untara అంటే రూరల్ని బట్టి కేడర్ని బట్టి పోనీ ఏదో ఇప్పుడు మీకున్నారనుకో ఈయన పని అప్పచెప్పిండు చేస్తా సార్ అని అన్నావు ఒక గంటలు ఇచ్చేస్తా అన్నావు అర్జెంట్గా ఇంకో ఆయన పిలిచి ఇంకో పాని అప్పచెప్పిండు నేను అది కూడా అర్జెంటాయ్యా అన్నాడు ఏం చేస్తావు ఫస్ట్ ప్రయారిటీ లేకపోతే సార్ ఆ సార్ ఇచ్చిండు పని గంటలు అవుతుందని చెప్పినా ఓ పావు గంట అయిపోతుంది అయినాక మీరు టేకప్ చేయనా అని అడుగుతాం లేకపోతే లేదా నేను ఆయనతో చెప్తా ఆ తర్వాత సాయంత్రానికి పంపినా పర్వాలేదు ఇదైతే ముందు చేయాలా అని ఆయన అంటాడు మీకు అర్థమవుతుందా అంటే యూ మస్ట్ బీ క్లియర్ అదర్స్ మస్ట్ బి క్లియర్ ఇన్ వాట్ ఆర్డర్ అండ్ ప్రయారిటీ యూ హావ్ టు డూ యువర్ థింగ్స్ అని అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ప్రొక్రాస్టినేషన్ వాయిదా వేసేటువంటి మనస్తత్వాన్ని తొలగించుకోండి అదొక పెద్ద జబ్బు ఆ జబ్బుని కనుక తొలగించుకుంటే ఏమవుతుందంటే ఆ జబ్బు మామూలుగా నెగ్లెక్ట్ చేస్తే ఎక్కువ అంటారు కదా అట్లా ఈ ప్రొక్రాస్టిషన్ వల్ల మినిట్స్ టర్న్ ఇన్ అవర్స్ అండ్ అవర్స్ ఇన్ డేస్ లూజింగ్ టైమ్ బికమ్స్ ఎ హ్యాబిట్ అలవాట్ అదేవి చిత్రం కొందరికి ప్రతిది లాస్ట్ మూమెంట్ దాకా వాయిదా వేసి లాస్ట్ మూమెంట్ లనే చేస్తారు అలవాటు వాళ్లకి ఇప్పుడే టికెట్ కొనాలనుకో ఎప్పుడు నెక్స్ట్ మంత్ టెన్త్ కదా ఏం తొందరే ఉన్నాయి మూడు ముందు రిజర్వ్ అయిపోయిన టికెట్లు దొరకవు నీకు ఆన్లైన్ దొరకవు తత్కాలు మూడు రోజుల ముందు టికెట్ దొరుకుతుంది అవునా కదా ఏం చేస్తారు మీరప్పుడు పొద్దున ఎందు గంటలకు కూడా పోతాడ పది గంటలకు పోదాం ఆఫీస్ పోతూ పోతే అరగంట ముందు పోదాం అయిపోయినా తాత్కాలిక టికెట్స్ ఎందుకంటే చేస్తున్నాం మనం ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగలాలి ఎన్నిసార్లు జారి కింద మనిషి ఎక్స్టర్నల్ టైం వేస్టర్స్ ఏమిటంటే ఇంటరప్షన్స్ పని చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి లేదో నేను శ్రీశైలం పోయినా ఇక ప్రసాదం అయ్యా అంటాడు పర్వాలేదు సంతోషం కూడా వచ్చి నువ్వు అంటే ఎట్లా పోవాలి నాకు రూట్ చెప్పవా అంటాడు మీకు అర్థమైందా తేడా శ్రీశైలం ప్రసాదం నమస్కారం పెట్టుకున్నావు తిన్నావు నీ ఇష్టం నీ భక్తి అవునా శ్రీశైలం పోయినావంటే ఎట్ల పోయినావు రూట్ ఏంది ఎట్లా బస్లో పోయినావా కార్లో పోయినావా కార్కి ఎంత అయింది మీ ఇంట్లో నలుగురే మా ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు చిన్నగా లేడపడుతుంది ఎండ్లెస్ సాయంత్రం దాకా దీని గురించి కబులు చెప్పచ్చు కావాలంటే టూ మెనీ టాస్క్ అన్షెడ్యూల్డ్ విజిటర్స్ పూర్ వర్క్ ఎన్విరాన్మెంట్ లాక్ ఆఫ్ క్లారిటీ రిగార్డింగ్ గోల్స్ డిస్ట్రాక్షన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ టైం వేస్టర్స్ ఎక్స్టర్నల్ చెప్పి ఎందుకు చెప్పాను మన చేతులు లేదు నేను ఇక్కడ కూర్చున్నా పని చేస్తున్నా తెలిసి రాయని వస్తాడో తెలియలేయని వస్తాడో మా ఎమ్మెల్యే బ్రదర్ వస్తాడో లేకపోతే వేరే నేను పార్టీకి చెందిన అనుకుందాం వేరే పార్టీ యొక్క గుండా వస్తాడు అనుకో నాకేం తెలుసువుడు వస్తాడు ఏ సమయంలో నా దగ్గరికి నాకు తెలియదు ఎక్స్టర్నల్ వీ వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అండి మరి ఇంటర్నల్ టైం వేస్టర్స్ ఏమిటి మన బద్ధకం వాయిదా వేసే మనస్తత్వం ఏం చేస్తాడు చేయబోతా ఏం చేస్తాడు అంటడా చూసుకున్నాం లేక్ ఆఫ్ ప్లానింగ్ ల్యాక్ ఆఫ్ ప్రయారిటైజేషన్ ఇన్ డిసిషన్ స్లో అండర్స్టాండింగ్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఎక్సాషన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు సే నో లాక్ ఆఫ్ రిక్వైర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వచ్చిన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కావలసినటువంటి టెక్నికల్ నాలెడ్జీ మ్యాన్ రిలేషన్షిప్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ నాలెడ్జీ ఉంటే చక్కగా పని చేస్తావు నవ్వుతూ పని చేస్తావు సాయంత్రం ఐదు గంటలకల్లా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తావు ఇక్కడ కనుక లోపాలుంటే సత్తా లేకపోతే చదువుకుని ఉండకపోతే లేక మనం చదివినప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చింది ఎక్కువ మార్కులు వచ్చినాయి అదే క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చి మనం ఫెయిల్ అయి ఉండే అర్థమవుతుందా అంటే నీకు సత్తా ఉంటే దో మినిట్సా హోజాత అంటావు సత్తా లేకపోతే సార్ వైసా హ వక్త ము ఫీవర్ లీ పే ఓ చాయిస్ మే చోడదాయా ఓ ముజెస్ పూజకే కర అంతే కదా నాదే దానికి వచ్చాను కూడా ఆయన అడిగి చేస్తా లేకపోతే ఆయన చేతు జీవించుకున్నాను ఏమంటా డెవలప్ ది ఎసెన్షియల్ హ్యాబిట్ ఆఫ్ పంక్చువాలిటీ ఒక్క మంచి లక్షణం ఉంటే పది మంచి లక్షణాలు వచ్చి చేరతాయి इलवे इंजन बल्ला उगन सिमंटू शा स्टील उगे अला बैड हाबिटे वे बैड हाबिटीरता फंक्टने अच्छी एस टाइम मेनेज फस्ट थिंग फस्ट एनेीक्रेट मन नवसर उदाण की रहा అమ్మ ఓ మందు దెమ్మని చెప్పింది దగ్గుతున్నది రాత్రి నుంచి పొద్దున మందు తెచ్చిపోరా అని చెప్పింది రైట్ ప్రేయస్ బర్త్డే ఇవ్వాలి గర్ల్ ఫ్రెండ్ బర్త్డే నవ్వుతున్నావు నీకు లేకపోతే నేనేం చేయను బాబు ఉన్నరనుకో ఎగ్జాంపుల్ అర్థమైంది కదా ఇప్పుడు అమ్మ మందు కొనటమా ప్రేయర్స్కి వెళ్లి మిస్ మెనీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విత్ ఇన్ బ్రాకెట్స్ విత్ మీ అని చెప్పటం అది చెప్పకపోతే ఆ పిల్ల కోపం వస్తుంది కదా ఏది ఫస్ట్ సెకండ్ జనరల్ గా అంటే నీ సంగతి చెప్పు ఎట్లా మేనేజ్ చేస్తూ ఏ ఊరు మహబూబ్నగర్ కదా మూడు ఓల్డ్ మహబూబ్ నగర్ న్యూ మహబూబ్ నగర్ కదా మధ్యలో మిగిలి ఉంది కదా అవునా న్యూ మహబూబ్ నగర్ లో మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఓల్డ్ మహబూబ్ నగర్ లో మెడికల్ షాప్ ఉన్నది ఇప్పుడు నువ్వు చెప్పు నేను నువ్వు చెప్తా కదా నీకు ఈయన మదర్ కు అందుకొని ఆ తర్వాత అమ్మ తగ్గుతుండు పర్వలే తగ్గుతుందని చెప్పి నువ్వు డాక్టర్ వచ్చేంతవరకు తగ్గుతుంటావు నీకేం కాదే నేను ఇప్పుడే వస్తా అని అటు పాపం అమ్మాయికి ఏది చెప్తా చెప్పేసి వస్తావు కదా అట్లా కాకుండా ఇటు పోవాలను ఇటు పోవాలను తోచడం లేదు ఏం చెయ్యి నాట్ డూ ఎనీథింగ్ అదే ఆ మేకింగ్ స్కిల్స్ నిర్ణయ సామర్థ్యాలంటే ఏమిటి ఏది ముఖ్యం ఏది తర్వాత అమ్మ అంటది తొందరలు నట్టున్నావు కదరా రోజు కన్నా పొద్దున్నే లేచినావు పోన్లేరాని పైన వస్తున్నప్పుడు రాత్రికి తీసుకురా అంటది తల్లికి ప్రేమ ఇంకోరికి ఉండదని కాదు ఊరికే చెబుతున్నాయి వేరే అర్థాలు తీయకండి తల్లికి ప్రేమ మీద అటు పోయి ఏమొస్తావురా ఆఫీసుకు పోయి తీసుకురా నాయన పర్లేరా దెబ్బతే ఏమవుతుంది ముసల్దారిని పోత పోతేవా విరక్తి నువ్వేం చేయాలప్పుడు నీ సంస్కారాన్ని బట్టి ఏది ముందో ఏది తర్వాతనో ఏది ప్రాధాన్యతా క్రమంలో ప్రథమమో ఏది ద్వితీయమో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ బ్రతుకు అర్థవంతమవుతుంది వాట్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్ ఇందాక చెప్పినట్టు ప్లానింగ్ అండ్ గోల్ సెట్టింగ్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ డీలింగ్ విత్ అదర్ పీపుల్ మేనేజింగ్ యువర్ టైమ్ దీస్ ఫోర్ థింగ్స్ ఆర్ ఇంటర్ అండ్ దే ఇంటరాక్ట్ టు జనరేట్ ద ఫిఫ్త్ వన్ గెటింగ్ ది రిజల్ట్ బహుశా అమ్మాయి ఇవ్వాలో రేపో ఇంకో పది రోజులకో పది నెలలకు సంవత్సరాల ఇంకో పోతుంది జీవితం పంచుకోదలుచుకున్న అమ్మాయి నెగ్లెక్ట్ చేస్తే పోవాలి కాని ముందు కాదు తర్వాత అది పాయింట్ లేదు ఫోన్ చేసి చెప్పాలి ఏడు గంటల నుంచి ఫోన్ చేస్తావని చూస్తున్నా తొమ్మిదైది ఫోన్ చేయడానికి కూడా నీకు తీరిక లేదా వాడెవడో నాకు నేను వదిలేస్తానంట ఆ పిల్ల ను మెడికల్ షాప్ కు వెళ్తూనే ఒక చిన్న ఫోన్ కొట్టి తర్వాత చెప్తాలే ఆలస్యమైందేమో అనుకోమాక ఏదన్నా పోయిట్లేకొచ్చుంటే నిరీక్షణలో ఆనందం ఉంది తెలుసా ఆనందాన్ని ఆలోచిస్తూ ఉండు వస్తా కదా ఇప్పుడే హుషారి తెలివంటే ఏంది సార్ వాడుకోవటానిక పారేయటానికా వాడుకోవాలన్నా పారేయాల వాడుకోవాలి కదా మరి వాడుకోవడం నీ చేత కావాలన్నా నీ చేత కాకపోతే నువ్వు చేత కావడం అంటుంది ప్రపంచం ది సిస్టమ్ కోరిక చేద్దామనే సంకల్పం సామర్థ్యం కావలసినటువంటి వనరులు నిర్వహణ రచన ఇవన్నీ ఉంటే టైం మేనేజ్మెంట్ సాధ్యం అవుతుంది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మీకు రాళ్లు ఇసుక ఇసుక అంటే అర్థం అవుతుంది కదా అవునా చిన్న రాళ్లు నీళ్లు ఈ నాలుగు ఐటమ్స్ ఇచ్చారని చెప్పని అనుకోండి ఏది ముందు పోస్తారు ఏది తర్వాత పోస్తారు అనేటువంటి ఒక చిన్న టెస్టు 545 ఫార్టీ ఫైవ్ క్లోజ్ చేద్దామా చేద్దాం అయిపోయింది అంటే నాలుగైదు నిమిషాలు మేనేజ్మెంట్ నిజమే గానీ అది చెప్పాలని చెప్పి ఏంలే ముందుగనక నీళ్లతో నింపేసి తర్వాత రాళ్లు వేస్తే నీళ్లు పొర్లిపోతాయి నీకు అర్థమైంది కదా ఇసుకతో నింపేసి తర్వాత రాళ్లు పెడితే మా అంటోటి పై నిల్చుంటది కాని లోపలికి పోదు ప్రాధాన్యత క్రమ నిర్దారణలో ప్రథమ సూత్రం ఏమిటంటే ముందు పెద్దరాళ్లు వేయి తర్వాత ఆ గ్రావెల్ వేయి తర్వాత సన్నని ఇసుక వేయి ఆ తర్వాత నీళ్లు పోయి అణువు అణువుకు మధ్య ఉన్న స్థలంలో చొచ్చుకుని పోయే ముందు ఇసుకకి తర్వాత నీటికి ఉన్న కారణం చేత ఎక్కడికి ఎలా పర్కులేట్ అవ్వాలో మీరు అసలు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా మీకు ఎక్కువ తెలుసు నాకేం తెలుసు అది అట్లా అవుతుంది దాట్ ఈస్ ది వే వన్ ఎంఎం స్పేస్ లేకుండా మొత్తం దాన్ని నింపడానికి ఏ ఒక్క ఐటమ్ కాదు అన్ని ఐటమ్స్ కలిసి ఎలా వినియోగించుకోవాలో సామర్థ్యం తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ పేషెన్స్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్ ఓపిక అవసరం ఇతరులను చూసి నేర్చుకోవాలి మన గతాన్ని చూసి మనం నేర్చుకోవాలి దాంతోపాటు ఏం కావాలి మనకు సాధ్యాసాధ్యాల అవగాహనతో పాటు ప్రయోజనకరమైన ప్రయోగవంతమైన ప్రభావోపేతమైన సమయ నిర్వహణ సామర్థ్యాలు కావాలి ఆ ఆలోచనలు కావాలి మనకి నో యువర్ వర్క్ స్టైల్ కొందరికి ఆచించినే ముందు చేసినాక ఇంపార్టెంట్ మధ్యాహ్నం చేద్దాం అని అనుకుంటారు కొందరు ఇంపార్టెంట్ ముందు చేయి అంత ఇంపార్టెంట్ కాకపోతే మధ్యాహ్నం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు రేపు పొద్దున్న ఆలోచిస్తారు ఎసెన్షియల్ హ్యాబిట్స్ ఏంటంటే నో where the hours are going ఎక్కడ పోతున్నది నా ఇరవై నాలుగు గంటలు దేనికి ఎంత వినియోగిస్తున్నాను అది మీకు ఇందాక చెప్పా కీప్ ఫోకస్డ్ ఆన్ ద ఎండ్ రిజల్ట్ రోజు చివర వారం చివర నెల చివర జీవితం చివర ఏ కావాలి ఫలితాలు నాకు కావాలి వర్క్ టు డిఫైన్డ్ ప్రయారిటీస్ ఏది ముఖ్యమో ఏది కాదో నిర్ణయించుకుని దాన్ని బట్టి చేయాలి షెడ్యూల్డ్ టైం ఫర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ పెళ్ళైందా అయిందా డీటెయిల్స్ వద్దులే టైం లేదు కానీ ఇప్పుడు మీ ఆవిడ బర్త్ డే ఎప్పుడో వస్తుంది వస్తుంది సంవత్సరానికి వస్తారు నీపు ఫిబ్రవరి ట్వంటీ పుట్టిందా పుట్టప్పుడు నాలుగు వేళ్ళకు ఒక పార ఎంత ఎకానమీనో ప్రజలు మిగులుతుంది ఆ డేట్ మర్చిపోతాం అనుకో ఏమవుతుంది గొడవ అవుతుంది ఏం సార్ అమ్మో అల్టిమేటమ్ వస్తుంది రెడ్ లెటర్ మీకు బాగా అనుభవం ఉన్నట్టున్నది పర్వాలేదు ఇప్పుడే ఇంపార్టెంట్ ఇష్యూస్ అరే మీ ఫోన్లలో నోట్ చేసుకోవచ్చు ఐప్యాడ్ నోట్ చేసుకోవచ్చు కంప్యూటర్లు నోట్ చేసుకోవచ్చు లేదా చిన్న డైరీ పెట్టుకుని డైరీలో నోట్ చేసుకోవచ్చు కదా ఏవి ముఖ్యమైనటువంటి విషయాలు వాటికి గనక సమయం కేటాయిస్తే అంటే ఈ నెలలో కూర్చుని ఈ నెల అమ్మ పుట్టినరోజు ఉన్నట్టున్నది చెల్లెల్ మ్యారేజ్ డే ఉన్నది భార్య పుట్టినరోజు ఉన్నది మనం మూడు నెలల నుంచి వాయిదా వేసుకున్నాం తిరుపతికి పోదామని కుదర్థమే లేదు తిరుపతికి టికెట్లు బుక్ చేస్తే నెక్స్ట్ మంత్ అన్న పోవచ్చు కూర్చోరాదు ఆలోచించు రాసుకో ఏది ముందు తర్వాత చూడు అమలు చేయి అవునా కన్ఫ్రాండ్ యువర్ రోజు ఇన్ అండ్ డిలే నిర్ణయించకుండా తాత్సారం చేసేటువంటి మనస్తత్వం బలహీనత ఉన్నటువంటి వాళ్ళు ఆలస్యం చేసేటువంటి వాళ్ళు జాగ్రత్త పడతారు టేక్ ది స్ట్రెస్ ఔట్ ఆఫ్ వర్క్ పని ఒత్తిడిగా బాధగా ఆదివారం సోమవారం ఆఫీసు పోవాలది ఇంతమంది పాస్ట్ ప్రెసిడెంట్లు ప్రైమెంట్లు ఒక్కరు చావకూడదా సెలవిస్తుండ్రి నీ వాళ్ళు చావాలనా నీకు సెలవు కోసం వాళ్ళు చావాలనే వాడు ఆయుష్ వాడిది వాడు దేవుడు నిర్ణయించుడు నువ్వేది మధ్యరా కీప్ అప్లైయింగ్ ఎసెన్షియల్ హ్యాబిట్స్ వీక్లీ ప్లానింగ్ వర్క్ షీట్ లాంటిది తయారు చేసుకుంటే ఏది ఎప్పుడు చేయాలి ఏ రోజు ఏం చేయాలి ఉదాహరణకు రోజు రెండు గంటలు నేను జిమ్ కు వెళ్తాను ఇన్ని గంటలు ఆఫీస్ లో పని చేస్తా సాయంత్రం ఒక టూ అవర్స్ ఆట పాట వ్యవహారం ఇష్టం లీజర్ ఎక్సెట్రా ఆ తర్వాత రెండు గంటలు నేను స్టడీ చేస్తాను సోమవారం ఇది షెడ్యూల్ మంగళవారం ఇది కుదరదు ఎందుకంటే మంగళవారం వాళ్ళు జిమ్ బంద్ చేసిండు అందుకని మంగళవారం జిమ్ టైం సేవ్ ఆ రెండు గంటలు ఏం చేస్తావు నీ ఇష్టం వచ్చింజెయి ప్లాన్ చేసుకోని చెప్పని చెప్పడానికి వాడుకుంటున్నా ద పాస్ట్ సక్సెస్ ఏమిటంటే మన కోరికలు మన కళలు మన అవసరాలు ఏవైతే ఉంటాయో దే హెల్ప్ అస్ ఇన్ డిఫైనింగ్ ది గోల్స్ అండ్ క్రియేటింగ్ ఎ గోల్ దానివల్ల ప్రయారిటైజింగ్ సాధ్యమవుతుంది అంటే టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ వాడటం వల్ల ప్రణాళిక రచన వల్ల అసెస్మెంట్ ఆఫ్ యాక్షన్స్ వల్ల అప్డేటింగ్ అండ్ రివ్యూయింగ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ వల్ల క్రియేటింగ్ ఏ గోల్ ట్రాకింగ్ చార్ట్ వల్ల సక్సెస్ అనేటువంటిది సాధ్యమవుతుంది దానివల్ల అచీవ్మెంట్ దానివల్ల ఇతరులతో ఇతరులల్లో ఒక గుర్తింపు ఒక అద్భుతమైనటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది ది ఆర్ట్ ఆఫ్ ప్రయారిటైజింగ్ కవర్స్ ఫోర్ మేదర్ టాస్క్ గ్రూప్స్ ఇందాక నేను పెద్ద లిస్ట్ ఒకటి పనులు ఉంటాయి అందులో సెకండ్ లవ్ టు డూ మస్ట్ డూ లేక నీడ్ నాట్ డూ అనేటువంటి చెప్పానే దాని ఇంకో రకంగా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ అని చెప్పని చెప్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్జెన్సీ ఈ ఫోర్ క్వార్డెంట్స్ ఉన్నాయి ఇందులో నాట్ అర్జెంట్ ఇక్కడ వస్తుంది అర్జెంట్ ఇక్కడ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ వస్తుంది ఇంపార్టెంట్ ఇక్కడొస్తుంది అంటే ఈ క్వార్డెంట్ను స్టడీ చేస్తే నాట్ అర్జెంట్ వి నాట్ ఇంపార్టెంట్ వి ఇక్కడ వస్తుంది ఇంపార్టెంటే కానీ అర్జెంట్ ఇక్కడ వస్తాయి నాట్ అర్జెంటే కానీ ఇంపార్టెంట్ ఇక్కడొస్తాయి ఇక్కడేమొస్తాయి ఇంపార్టెంట్ అన్ అర్జెంట్ మొత్తం కలిసి డబుల్ ప్రయారిటీ ఇక్కడ ఇవ్వాలన్నమాట టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఇక్కడొస్తాయి ఇందులో రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఇది తర్వాత చూసుకోండి నేను మాటిచ్చిన మీద క్లోజ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను టైం మేనేజ్మెంట్ ఫర్ యూ ఏమిటంటే డూ నాట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ అంటే ఇంపర్ఫెక్ట్ ఉండాలనా సార్ చక్కగా చేయపోతే ఇప్పుడు టోటల్స్ వేసినా రెండుసార్లు చెక్ చేయాలా సార్ రెండుసార్లు టోటల్ చేస్తే రెండు ఫిగర్లు వచ్చినా నీకు ఇష్టం వచ్చింది తీసుకో బడ్జెట్ వేసినావు రెండుసార్లు చెక్ చేయమన్నారు సార్ చేసిన ఈసారేమో కోటి డెబ్బై లక్షలు వచ్చింది ఇంకోసారి కోటి లక్షలు వచ్చింది ఇంకే ఫిగర్ కావాలంటే ఆ ఫిగర్ తీసుకో సార్ ఏంది ర్ఫెక్ట్ ఉండాలి ఎక్కడ అవసరమో అక్కడ ఉండాలి అంతే తప్ప ఏదో టైప్ ఇప్పుడైతే కంప్యూటర్లు వచ్చినంతకుముందు టైప్ చేసే మీకు అనుభవం ఉండాలన్నా టైప్ చేసినావు కింద ఎక్కడో యువర్స్ ఫైత్ఫుల్లీ దగ్గర ఆ వై వదిలు వీ ఏం చేయాలి మళ్ళీ మొత్తం టైప్ చేస్తా సార్ మంచిగా ఉంటుంది ఆ విని వైట్ ఫ్లూ పెట్టి వైగు అయిపోయింది ఎందుకంత పర్ఫెక్ట్ ఎందుకంత టైం వేస్ట్ చేసుకుంటావు నువ్వు Keep desk organized, stay focused, learn to say no, control interruptions, concentrate on results, stay motivated, write down ideas, control procrastination, make a task list clear effectively, set goals, make schedules, meet deadlines, be decisive and set priorities. Improve your time management skills and you will begin to enjoy your life better. इंदा चेबी मे गई प्रिंपल ए सैन आफ् पर्पस् ए सफ प्रोपरिटी ए सैन आफ् प्रपोर्शन मूड गुर्त मि तेलीग् साध्य थैंक यू प्लीज पुटी समथिंग इन प्राक्टी गुड लो मू नि आर्कव ऑर् अने वे सैटी www.archive.org డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్కైవ్ డాట్ ఆర్గ్ అనే వెబ్సైట్లోకి వెళ్లి పూల బాటా పీడబ్ల్యూ ఎల్ఏ బిఏ టీఏ అదొక్కటే నోట్ చేసుకోండి ఆ స్లైడ్లో ఉన్నవి ఇంకేమీ నోట్ చేయక్కర్లా అది కనుక మీరు వెతికినట్లయితే ఫైవ్ పబ్లికేషన్స్ ఇన్ తెలుగు టూ పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ ఎక్సెట్రా విల్ బీ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ యూ నెక్స్ట్ ఇదేదో స్టాటిస్టిక్స్ డోంట్ worry about it इट आर्क आर्सैटर स्पेलींग नोटिंग प्रोफेसर विश्वनाथम पेर तो बत याबील अनेक सदर्भाल इन एसकनी फ्री ग द అనేక టాపిక్స్ మీద టైం మేనేజ్మెంట్ బికమింగ్ బెటరు ప్లానింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ మైండ్ మేనేజ్మెంట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేక టాపిక్స్ మీద ఇచ్చిన లెక్చర్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి అదే వెబ్సైట్ ఇందాక పూల బాట వెతకమని చెప్పాను అది బుక్స్ దొరుకుతాయి ఇక్కడ ప్రొఫెసర్ విశ్వనాథ్ అని కొడితే మీకు లెక్చర్స్ దొరుకుతాయి నెక్స్ట్ ఇలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఒక రెండు వందల నేను తయారు చేశాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వెబ్సైట్ కు వెళ్లి విశ్వట్ వంగపల్లి ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ అని గనక మీరు సెర్చ్ చేస్తే మీకు నావి ఒక రెండు వందల ప్రజెంటేషన్స్ ఇతరులకు ఒక ఇరవై లక్షల ప్రజెంటేషన్స్ అక్కడ దొరుకుతాయి అనేక విషయాల మీద నా ఇమెయిల్ ఐడి అది విశ్వం అని నా సెల్ నంబర్ నైన్ నా ప్రజెంటేషన్స్ డౌన్లోడ్ చేసుకుని కావాలంటే నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని వాడుకోండి నాకు సంతోషమే అభ్యంతరం లేదు బ్రదర్స్ కో సిస్టర్స్ కో ఫ్రెండ్స్ కో ఇతరులకో ఎవరితోనైనా చెప్పుకోవచ్చు పంచుకోవచ్చు అభ్యంతరం లేదు ఒక అద్భుతమైన జలపాతం ఎలా తన గమ్యాన్ని చేరుకోవటానికి ఉరకలేస్తూ ఉత్సాహంగా ప్రయత్నిస్తుందో అలా జీవితంలో ఆనందంతో జీవించడానికి సమయ నిర్వహణ సామర్థ్యాలు ఉపయోగపడతాయి మరి బోర్ అయితే కొట్టలేదు కదా ఇది మధ్యాహ్నం పుట్టే సెషన్ అంటే ఇట్లనే ఉంటుంది